చేద్దామండి పరిశుదురకు దేవా ఏసా వదనాలు నైనా సర్వనత సమస్త సృష్టికి మూలగా అక్కడ మీకే వదనాలనైనా ప్రవ్వా ఆయొక్క కలువరిసలలో మా పాపంలను షాపంలను రోగములను వ్యసనంలను భరించినైనా మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు దాన్ని మీకు వందలు వేసాయా మీకు కృపా బాహుళ్యాన్ని బట్టి మీకెంతో స్తోత్రాలు తండ్రి మీ యొక్క వాత్సల్యతని బట్టి మీకెంతో వందనాలు ప్రవ్వా ఎంతో కరుణగల దేవుడవునైనా ప్రవ్వా పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించిన విమోచన దినం వరకు మమ్మల్ని ముద్రించుకున్నారు ప్రవ్వా మమ్మల్ని సీల్ చేసుకున్నారు ప్రవ్వా దాన్ని బట్టి మీకు వదనాలు ప్రభ్వాజం మీ యొక్క పర్లోకొప్ప జ్ఞానాన్ని కాబట్టి ప్రవ్వా దాన్ని మీకు ఎంతో స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం నైనా ఈ వాక్యాన్ని మేము ఎత్తుకుని అనేకలకు ప్రకటించాలా ప్రవ్వా అటువంటి భారాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ఇది చాలా సులువైందని కూడా మమ్మల్ని హెచ్చరించినారు కాబట్టి చింతకుండా దేని విషయంలో మేము భయపడకుండా ధైర్యంగా ముందుకు పోయే పిల్లలుగా తయారు చేయండి ప్రవ్వా యుగ సమాప్తి చివరి అంచులో మేముంటున్నాం ఏ క్షణంలో యుగం ముగిస్తుందో తెలియదు ప్రవ్వా కానీ ప్రవ్వా సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోయే కాలానికి మేము సిద్దమవుతున్నాం ఎందుకంటేనైనా మీరాకడ తూర్పును ఉదయించి మెరుపు పడమటి వరకు ఏరీతి కనిపించినో అదరీతిగా ఉంటుందని చెప్పిన ప్రతి నేత్రము చూచును అని వాక్యం సెలవిస్తుంది ప్రవ్వ కానీ ర్యాప్చర్ కల్ట్ బోధకులు ప్రవ్వా దాన్ని తారుమారు చేస్తారు ఆయన మధ్య రాత్రి వేళ వస్తాడు చీకటి సమయంలో వస్తాడు అనేసి మోసంతో అనేకులను తను మళ్ళీ మభ్యపెడుతున్నారు ప్రవ్వా మీరు అనేక మాకు వీటిని హెచ్చరించినారు మేము వీటిని అనేకులకు చూపించాలా కనిపించని వాటిని వారు నమ్ముకొని దాంట్లో స్థిర మనసు కలిగినారు కానీ ఉన్న వాక్యాన్ని చూపించినప్పుడు దాన్ని స్వీకరించని స్థితిలో ఉంటున్నారు దుష్టుడు ఆ రీతిగా వారిని అడ్డగిస్తుండడు ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వాడిని గర్తించమని ప్రార్థించడం వారి పాతంలో కనించి వేయమని ప్రార్థించినాం ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధనిస్తుండగా ప్రభా మీ యొక్క నడిపింపు మాకు దయచేయండి చిన్న ప్రవర్తనకు సంబంధించిన ప్రవేశాలు మీరు అనేక మాకు చూపిస్తున్నారని ఆయన వాటిలోని సత్యాన్ని గ్రహించలాగా మీరే మాకు సాయకులుగా ఉండి ప్రతి విషయంలో మీకు అంగీకారంగా మేము ఉండేలాగా సేపడండి మా స్వనీతిని మేము ఆదరం చేసుకోనక ప్రవ్వ మా తలంపుల మీద మేం ఆదరపడకుండానైనా మీ యొక్క వాక్యానికి మేము చోటిచ్చి బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం రోషం కలిగి పౌరుషం కలిగి మీ కొరకు మేము జీవించాలా ప్రవ్వా మనుషుల నాశ్రహిష్ట కంటే యుహోవ నాశ్రహిష్టం మేలని చెప్తుంది కాబట్టి ప్రవ్వా ఆ యొక్క వాక్యాన్ని మేము పట్టుకొని మిమ్మల్ని ఆశ్రయిస్తున్న ఈ క్షణం మా తను మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి అనేకల జీవితాలలోకి మిమ్మల్ని తీసుకుని రావాలి మేము అటువంటి సేవ జీవితాలు నడిపించి మీరు మైంపొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ హాలూయా ఈ రోజు మార్చ్ థర్టీ ఫస్ట్ సంవత్సరం కదా ముప్పై ఒకటవ తారీఖు మార్చ్ రెండు వేల పదిహేనవ సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ బాబిలోనియన్ క్యాలెండర్ ప్రకారం చాలా మందికి తెలియదు మనం ఉంటున్న కాలం ని బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ అంటే అనే ఇంతమంది తెలుసు భారతీయ క్యాలెండర్ కూడా ఉంది ఇండియన్ క్యాలెండర్ కూడా ఉంది దాని క్యాలెండర్ ప్రకారంగా ఈ సంవత్సరం అయితే తెలుసా ఎవరికైనా ఎవరికైనా తెలుసా నేనుకుంటే బహుశా ట్వంటీ ట్వంటీ వన్ ఉంటుంది ఆ క్యాలెండర్ ప్రకారంగా అయితే నాకు రఫ్ గా ఐడియా ఉంది కరెక్ట్ గా నేను చెప్పలేను గానీ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆ సంవత్సరంలో మనం ఉన్నాం ఇండియన్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే గ్రిగోరియన్ క్యాలెండర్ మనం పాటిస్తున్నాం కదా గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అయితే రెండు వేల పదిహేనవ సంవత్సరం కాబట్టి ఈ యొక్క ఈ క్యాలెండర్స్ ప్రకారంగా మనము ఆచరిస్తే మటుకు దేవుని యొక్క సూచనని మనం గ్రహించలేము దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేము ఎందుకంటే అది ఈ లోకస్తులు తయారు చేసుకున్నారు ఆ క్యాలెండర్స్ ఒకటి ఆ క్యాలెండర్స్ ప్రకారంగా పలాని రోజు దేవుడు అనేసి నువ్వు టైం క్యాల్యులేట్ చేసుకుంటే నువ్వు మోసపోయినావు అన్నట్టు దేవుడే మోస మోసం నకి అప్పగిస్తాడు అన్న విషయం మనం ఎన్నిసల ధ్యానిస్తాం వాక్యం కదా ఒకసారి చూడండి ప్రభు మనకు అనేక సార్లు ఆ వాక్యాలు చూపిస్తా ఉంటాడు యశాయ గ్రంథం అరవై ఆరో అధ్యాయం మొదటి వర్షంలో కొన్ని చూసుకుని దాని తర్వాత మొదటి ఐదారు వర్షాలలో ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మొదటి వర్షం ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటి నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టుచున్నది ఏ పాటిది అవన్నీ హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యోహోవా కాబట్టి మందిరాలకి ప్రాధాన్యత ఇవ్వద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనుషుల హస్తాల చేత కట్టబడ్డ మందిరాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వడక చుండునో వానినే నేను దృష్టించుచున్నాను సరే అక్కడ కొన్ని విషయాలు నేను మనం కొంత కష్టంగా అర్థం చేసుకోవడం ఎద్దును వదించువాడు నరుని చంపువాణి వంటివాడే అని కొన్ని వాక్యలనేవన్నీ ఉపమరితి చెప్పబడ్డాయి ఎద్దుని చంపదు అనేసి పాత నిబంధన కాలంలో ఉన్న స్థితికి అలా చెప్పబడి ఇదే వాక్యం ఎద్దుని చంపదు ఎద్దుని చంపితే నరుని చంపినంత మాత్రం అంటే మనకి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎద్దు లేక ఆవు ఇవన్నీ గొప్ప జనకి అన్న విషయం అన్నట్టు కాబట్టి ఆ యొక్క నరులకు సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టునే చెట్లు కూడా నరులకు సాదృష్టం అని మనం చూస్తాం అంజునపు చెట్టు నరులకు సాదృశ్యం ద్రాక్ష చెట్టు నరులకు సాదృశ్యం ఒలివ చెట్టు మనుషులకు సాదృశ్యం అంటే రకరకాల చెట్లు మనుషులకు సాదృశ్యం అన్న విషయాలు దేవుడు మనకి ఎప్పుడు ఉపమానరీతిగా చూపిస్తూ ఉంటాడు ఇవన్నీ గొర్రె బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరుచు వంటి వాడే అంటే గొర్రె పిల్లలు కూడా వధించం చేస్తుంది కానీ అది ఉపమాని రీతిగా అర్థం చేసుకోవాలి మనం నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటి అంటే పందిరత్నం కూడా దేవునికి అసహ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఇవన్నీ నేను ఇప్పుడు మనం చూడడం ఎందుకంటే పాత నిబంధన కాలంలోని విషయాలు ఇవన్నీ కానీ వాటి ఆత్మీయ సూచనలు కూడా మనం అర్థం చేసుకోవాలి పాత నిబంధన కాలంలో చెయ్యొద్దు వాటిని కూడా చేసిన వాళ్ళు ఎటువంటి జీవరాశ్రం తినద్దు అన్న అని రాసి కూడా వాటికి తిన్నరు కానీ దేవునికి అసేయం పందిని తిన్నద నుండి ఇక్కడ తేటగా లేవి ఖండంలో కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది ఇంకా ఎన్నో ప్రాంతాలు కనిపిస్తుంది వాళ్ళు తిన్నారు సరే వాటికి సంబంధించిన బోధ ఇప్పుడు ధ్యానించలేదు మనం ఏం చూస్తున్నాం వాటికి సంబంధించిన ఆత్మీయ చిహ్నాలు ఏంది అనేది ఇక్కడ ధ్యానిస్తున్నాం మనం నైవేద్యం చేయవాడు పంది రక్తము అర్పించేవాడు వంటి ధూపము వేయవాడు బొమ్మను స్తించు వంటి వారు తమకు ఇష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకునే అంటే ఈ లోకస్తులు లేక దేవుని బిడ్డలు ముఖ్యంగా దేవుని బిడ్డలు వాళ్ళ సొంత మార్గాలు ఎన్నుకున్నారు మనకు ఒకటే మార్గం ఏస్ప్రవే ఒక మార్గం నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు అని గ్యారంటీ గా చెప్పేసి అది తీర్మానం అది కానీ మనుషులు ఎవని మార్గములు వాడు వెన్నుకున్నాడంట వారు తమకు ఇష్టమైనట్లుగా తిరువలను ఏర్పరచుకునేది వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టంగా ఉన్నవి వాళ్ళ జీవిత విధానం ఎట్టుంది నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడును లేకపోయాను ఒక్కడు కూడా లేడు ఆయన వాక్యము వినడానికి ఒక్కడు కూడా లేడు ఈ సత్యాన్ని స్వీకరించేవాడు ఒక్కడు లేడంట ఆయన కాలంలో ఏస మాట్లాడుతున్నాడు ఈ విషయాలు నేను మాట్లాడినప్పుడు వినివాడు ఒక్కడును లేకపోయాను అందరు తృణీకరించారు ఆయన వాక్యాలు ప్రభు వాక్యాన్ని తృణీకరించారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ రోజు కూడా అనేకులు సత్యాన్ని తృణీకరిస్తున్నారు వాళ్ళ మార్గంలే కరెక్ట్ వాళ్ళ బోధలే కరెక్ట్ రాప్చర్ కల్ట్ బోధలు కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు బైబుల్ లేని బోధలు కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి ఏం జరుగుతుంది చూడండి నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి ఈ రీతిగా చేయడం వలన దేవునికి విరోధంగా చేయడం వల్ల అంటే ఆజ్ఞను ఉల్లంఘించడం వలన ఆజ్ఞ అతిక్రమించడం వలన నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి నాకిష్టము కాని దాన్ని కోరుకునిది దేవునికి ఏది ఇష్టమో అది మనం కోరుకోవాలన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేసింది కానీ ఆయన బిడ్డలు ఆయనకి ఏది ఇష్టమో దాన్ని వాళ్ళు తృణీకరించు అని అంటున్నాడు కావున ఇప్పుడు నేనేం చేస్తాను ఆయనకి ఇష్టం కానివి వాటిని మనం స్వీకరిస్తే ఏం చేస్తాం అంటున్నాడు చూడండి కావున నేను వారిని మోసముతో ముంచుదును మోసానికి అప్పగిస్తాను సైతానికి అప్పగిస్తాను మోసం అబద్ధం అబద్ధానికి అప్పగిస్తాను వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించేదను సరే భయం ఎందుకు వస్తా చూడండి కాని చూడండి యహో వాక్యమునకు భయపడు వారల ఆయన మాట వినుడి మన గురించి చెప్పబడుతున్న వాక్యాలి మిమ్మను ద్వేషించు నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు అంటే దేవుని బిడ్డలే దేవుని బిడ్డలే మనల్ని తృణీకరిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనల్ని ద్వేషిస్తారు మనల్ని తృణీకరిస్తారు త్రోసివేస్తారు మీ సంతోషము మాకు కనబడినట్లు యహోవ మహిమ నందును గాక అని చెబుతూరు కాని వారికే సిగ్గు కలుగుతుందని చెప్తున్నాడు వారే సిగ్గు వారు దేవుని బిడలు దేవుని సేవకులు మనల్ని తృణీకరించడం కానీ వారే సిగ్గుపడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ అది ఆలస్యం చాలా అసరకరమైన వాక్యాలు ఇవన్నీ మనం అంత దీర్ఘనించలేం గానీ రసవ వేదనకు సంబంధించిన వాక్యాలు ఇక్కడ ఉన్నాయి కానీ మనము కొంతకాలం నుంచి మీకా గ్రంథంలోని వాక్యాలు జనిస్తున్నాం మీకా గ్రంథకు చివరి భాగానికి మనం వచ్చినాం వారం దాన్ని మనం ముగించుకోలేకపోయినా వారం ముగించాల్సిందే గానీ ముగించాలనుకున్నాం గానీ అది ముగించలేదు ఎందుకంటే నాకు ఈ వారమే అర్థమైంది ఎందుకు ముగించలేదు ఎందుకంటే అసలైన విషయాలు కొన్ని అక్కడ ఉన్నాయి చూడండి మనం ఎక్కడి వరకు అది చూసుకున్నామంటే ఏడవ వర్షం తర్వాత తిరిగి మనం పద్దెనిమిదవ వర్షనానికి వెళ్ళిపోయినాం వారం ఈ లోకస్తులందరూ ప్రభుని విడిచిపెట్టిన మన రక్త సంబంధికులు అందరూ మనల్ని తృణీకరించిన అయినను ఏడవ వచనంలో యహోవా కొరకు నేను ఎదురు చూచేదను ఐదవ వచనంలో ఈ కాలానికి సంబంధించిన వాక్యాలు చెప్పబడ్డాయి ముఖ్యంగా మన ఏంది ఎవరిని నమ్ముకొనవద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసే అది నువ్వు శారీరకంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు ఎవరిని నమ్ముకొనవద్దు అంటే ఎవరి బోధలను మనము స్వీకరించవద్దు ఎందుకంటే అదంతా కల్ట్ బోధ చెప్పడం కొంత కష్టమే సరే మనం ఎవరికి విరోధంగా చెప్తలేం కదా మన ప్రభు మనకు చూపిస్తున్న విధంగా వాటిని అర్థం చేసుకుంటున్నాం దాన్ని ప్రకటిస్తున్నాం ర్యాప్చర్ కల్ట్ బోధ ప్రపంచం విస్తరించింది ఒకప్పుడు మంచి సంఘం అనుకున్న సంఘాలన్నీ ఈరోజు ఆ బోధ తట్టు ఒకప్పుడు యథార్థంగా ఉండే బోధ సత్యాన్ని అనుసరించిన సంఘాలన్నీ ఈరోజు తిరిగిపోయినాయి ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నారు ఈ బోధతట్టు నేను తిరగకపోతే ఇతర సంఘస్థలు నన్ను గుర్తించారు నన్ను జ్ఞాపకం చేసుకోరు నన్ను ఆహ్వానించారు పెద్ద పెద్ద మీటింగ్స్ లాహ్వానించారు నన్ను గుర్తించారు కాబట్టి వాళ్లతో సమాధాన కొరకు వాళ్ళతో సమర్థించుకోవడం కొరకు వాళ్ళు ఆ యొక్క ర్యాప్చర్ కల్ట్ లేక ఎత్తబడే సంగోధాలు ఇట్లాంటి బోధాలు పిచ్చి పిచ్చి బోధాలు బైబుల్ లో లేని బోధాలు వాక్యాలన్నింటినీ స్వీకరించి అరీతిగా స్వీకరించి దేవునికి బహుగా కోపం పుట్టిస్తున్నారు మనం మటుకు యహోవా కొరకు ఎదురు చూచేదము ఎవడు ఎటువంటి వాడు గాని ఎందుకంటే మనుషుల బోధతట్టు ఎందుకు తిరగద్దు అన్న విషయం మనం జ్ఞాపకం తీసుకున్నాం అనేక చూడండి ఒకసారి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం ఎందుకు మనము ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఆరవ నుంచి యుహోవ ఎందు నమ్మిక ఎంచువాడు వరదీలను కాబట్టి మనము ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడితే మనం ఎట్టి పరిస్థితులు వర్ధిలము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం కాబట్టి మనం కేవలం ఆయన ఎందే నమ్మిక ఉంచాలా మన ప్రభు ఎందే నమ్మిక యుంచాలా అన్న వాక్యము ఈ ఈ యొక్క గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వర్షాల చేస్తుంది తర్వాత చూడండి జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకును నువ్వు తప్పించుకునాలా ప్రతి కష్టంలో నుంచి ప్రతి సమస్యల నుంచి నువ్వు తప్పించుకోవాలా దాంట్లో మునిగిపోవద్దు దానిలో ఎదుర్కోవద్దు సమస్య వస్తుందంటే చిక్కులు వస్తున్నాయంటే తప్పించుకోవాలి అందుకే పాముల వల్లే వివేకులే ఉండడం చెప్పిండి ఎందుకంటే అది తప్పించుకుంటది అది ఉదయం పూట బయట కనిపించదు ఎందుకు కనిపించదంటే బయట డే టైమ్ లో వస్తే దాన్ని పక్షులు ఎత్తుకపోతే గద్దలు ఎత్తుకపోతే పొడిచి చంపేస్తే వాటిని అందుకే అవి ఉదయం పూట కనిపించాయి చాలా స్మార్ట్ కాబట్టి మనము అందరికి కనిపించేటట్లు ఉండేవాళ్ళం కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఆపద వచ్చే సమయాన్ని గ్రహించి అక్కడి నుంచి మనం తప్పించుకోవాలా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నిజంగా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన అందే గు ప్రభుని అందే గుప్తంలే అన్న విషయం నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు నిజంగా జ్ఞానంగా ప్రవర్తించాలా నాకు జ్ఞానం ఉంది అనేసి నీ ఇంట్లో పెట్టుకుంటే నీకు అర్థం లేదు నీకెంతో జ్ఞానం ఉంది ప్రభు నీకు ఎంతో జ్ఞానం ఇచ్చిందనేసి నీలో పెట్టుకుంటే దానికి అర్థం లేదు దాని ప్రకారంగా ప్రవర్తించాలా జ్ఞానము ప్రకారంగా ప్రవర్తించాల నీకు అనుగ్రహించబడ్డ జ్ఞానం వాడుకోవాలా అన్న విషయం చెప్తున్నాడు వాక్యం దేవుని వాక్యమే నీకు జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానని నువ్వు దాని జీవితంలో వాడుకోవాలా అప్పుడు నువ్వు తప్పించుకుంటావు ఆ వాక్యం చెప్పిన విధానంగా వాడుకుంటే నువ్వు తప్పించుకుంటావు ఆపద రావడం గ్రహించి దాని నుంచి నువ్వు దూరంగా ఉండిపోతావు గ్రహించకపోతే గొప్ప జనం అందరూ పక్షి చేతిలో చిక్కిపోయినట్లు లేక బోయవాని చేతిలో పక్షి చిక్కినట్లు మనం అందరం చిక్కిపోతాం కాబట్టి బోయవాడ అంటే తేళ్లకు సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పక్షి అంటే గొప్ప జనం సాదృశ్యం వాని చేతిలో మనం చిక్కిపోకుండా ఉండాలంటే మనము ఖచ్చితంగా తప్పించుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు సరే ఈ విషయాలు మనకు బాగా తెలుసు మనం అనేకుల సేవలో అనేక రకరకాల సేవా జీవితాలలో కూడా మన సమయాన్ని మనం ఖర్చు చేయాలా సమయాన్ని ఖర్చు చేయాలా నీకు ఏ రీతిగా తలంకొస్తే ఆ రీతిగా నువ్వు ఖర్చు చేయాలా బీదల పట్ల కనికరం చూపించాలా అనాథల పట్ల కనికరం చూపించాలంటే ఈ స్వల్పాల అందరూ యుగ సమాప్తికి వచ్చేటప్పటికీ ఆ రీతిగా తయారు అందుకే మనం మలాఖీ గ్రంథంకి వచ్చినప్పుడు ఇవన్నీ విషయాలు చూస్తాం ఒక రోజు మలాఖీ చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎంత భయంకరంగా జీవించారు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి బీదల పట్ల కనికరం లేకుండా తల్లి తండ్రి లేని తండ్రి పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలను వాళ్ళు ఆదరించకుండా విదరుల పట్ల కనికరం చూపించకుండా వాళ్ళు చాలా కఠినంగా ప్రవర్తించారు అది దేవునికి అసహయం కాబట్టి మనము ఆ రీతి ఉండడానికి వీల్లేదు కాబట్టి చి నీ శక్తి కొనేది నువ్వు పేదవాళ్ళకి ఇవ్వాలా సరే ఎటువంటి పేదవానికి ఇవ్వాలనేది నువ్వు తలంచుకోవాలా శక్తి హీనుడైన పేదవాడికి ఇచ్చుకోవడంలో తప్పు అంత శరీరం గట్టిగా ఉన్న ఇస్తే అర్థం లేదు వాణి సోమరిగా తయారు చేస్తున్నావు విషయం కాబట్టి సోమరి చీమ ఇద్దరి చీమల ఇద్దరికి పోయి కూడా ప్రభు హెచ్చరించింది ఆ విషయం మనం చెప్పాలా శరీరం అంతా ఇప్పుడు ఒక ఒక తెగ ఉంది ఒక ఒక జాతి ఏమంటాం అదని ఒక కులం వాళ్ళ కులంలో శరీరము మంచిగున్నా కూడా బిచ్చం ఎత్తుకోవడం అనేది ఆ కులం అది ఆ కులం ప్రకారంగా వాళ్ళు బిచ్చం ఎత్తుకోవాల అది ఒక నమ్మకం ఇక్కడ దిక్కుంటుంది ఈ తెలంగాణ దిక్కుంటుంది ఆ కులం మంచిగా ఉంటారు గట్టిగా కానీ వాళ్ళ వృత్తి అది అది తప్పు అన్న విషయం మనం ఎట్లా చెప్పగలం నువ్వు శక్తి నువ్వు నీకంత మంచిగుంది దేవుడు అన్ని మంచిగా ఇచ్చిండీ అవి ఇవ్వాలి అయినా కానీ నీకు ఎందుకు నేను డబ్బులు ఇవ్వాలా సరే కాబట్టి నువ్వే అక్కడ వివేచ ఆలోచించాలా వానికి నువ్వు ఇవ్వాలా లేదా ఉంటారు వాళ్ళకి ఇవ్వాలన్నా బలహీనతలో ఉన్నవాడు లేక చెయ్యి కాళ్ళు సరిగలేని వారు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళకి ఇవ్వాలా అవి నువ్వు ఆలోచించాలి ఎందుకంటే అవి చాలా ప్రాముఖ్యమైనవి శివ జీవితంలో నువ్వు కఠినంగా ఉండడానికి వీళ్ళే ఆ విషయంలో ఎంతో అంత నీ దగ్గర ఎంత ఉంటే అంత పది రూపాయ వన్ రూపాయ టూ రూపాయ ఏదో ఒకటి అది ఇచ్చేస్తున్నాడు ఎందుకంటే అది నీకు ఆ క్షణంలో నీ మనసులో తడుతుంది ఇవ్వాలా దాన్ని అటగించదు నువ్వు సో అక్కడెవడా గొప్ప వాడు లక్ష లక్షలు ఎవడ అడుగుతలేడు పేదవాడు ధనికుడు నువ్వు దేవుడు ఇచ్చిండు నీకు ఇచ్చిన దాంట్లో అంత ఇంత నువ్వు వానికి ఇస్తున్నావు అది విషయం అన్నట్టు దేవుడికి అది ఇష్టమన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి బీదలకిచ్చు వానికి లేమి కలగదు ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు ఎందుకంటే ఆత్మ విషయమే దీని లేని వారి ధనులు ధనుయులు అన్న విషయం మీకు తెలుస్తుంది మా తావాళ్ళు ఇవన్నీ వాక్యాల కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును కదా సరే ఆత్మీయ దృష్టితో చూసుకుంటారా మీరు శారీరకంగా చూస్తారా కన్నులు మూసుకున్న ఏంటంటే పేదవాడు వచ్చినప్పుడు కన్నులు మూసుకుంటే నువ్వు కఠినండు అన్న విషయం లేక వాడు అక్కడ వస్తుంటే దూరం వెళ్ళిపోవడము లేక నీ మనసు ఎక్కడ పెట్టుకోవడం నీ కళ్ళు ఎక్కడ పెట్టుకోవడం ఇవన్నీ ఒక రకమైన శారీరకమైన కానీ ఆత్మీయ దురస్థం చూస్తే ఏంటంటే దేవుడు నీకు అనుగరించిన వాక్యాన్ని నువ్వు తృణీకరించినట్లు కనులు మూసుకోవడం అంటే బయల్పరచబడ్డ వాక్యాన్ని నువ్వు తృణీకరించడం అనేది కనులు మూసుకోవడం కాబట్టి నీ దగ్గరకు వచ్చిన వాక్యము విమోచన వాక్యం నీకు విడుదల కల్పించే వాక్యం దాన్ని నువ్వు దానికి నువ్వు కళ్ళు మూసుకుంటే ఖచ్చితంగా నీకు శాపం వస్తుంది కదా నీకు శాపం నుండి విముక్తి కలగడానికి కొరికై ఈ వాక్యం నీకు అనుగరించబడినప్పుడు నీ కళ్ళు మూసుకుంటే నీకు శాపం వస్తుంది ఆ వాక్యం అదే చరిస్తుంది అంటే శాపం అంటే ఏంటంటే నువ్వు శిక్షకి గురి అవుతావు నువ్వు ఎవడు కూడా రచించిపోవద్దు అనేసి ఆయన తాత్పర్యం కలిగిన వాడు జాలి కలిగిన వాడు కానీ నువ్వు కళ్ళు మూసుకుంటే శిక్ష నిమితికి రాకుండా ఉంటుందా ఆ వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఏ రీతి ఉండాలా యహో నమ్మిక ఉంచాలా నువ్వు వర్దిలాలా అంటే యోహోధ నమ్మిక ఉంచాలా అన్న వాక్యం మనకి ఇక్కడ చేయబడుతుంది అదే రీతిగా మనం రెండవ కొరింతలు రాసిన పత్రికకు కూడా ఇదే వాక్యం జ్ఞాపకం చేస్తాడు పావులు మనకి చూడండి రెండవ కొరింతలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం ఎందుకు ఈ లోకస్థుల మీద ఆధారపడద్దు ఈ లోకస్తులు చెప్పే వాక్యాన్ని మీద మనం ఎందుకు ఆధారపడద్దు ఎందుకు నీ సహోదరుని మీద నమ్ముకునవద్దు ఎందుకు నీ సొంత భార్య మీద నమ్ముకునవద్దు అన్న విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి కదా మనం పోయినవరం చూసినాం మన సొంత భార్యను ఎందుకు నమ్మకద్దు సహోదరుని ఎందుకు నమ్ముకోవద్దు స్నేహితుని ఎందుకు నమ్ముకోద్దు అవి శారీరకమైన విషయం కాని వాటి యొక్క అస అసలైన సత్యం ఏంది దాంట్లో ఏముందంటే వాడు చెప్పే బోధని నువ్వు ఆశ్రయించదు వాడు సహోదరుడు కావచ్చు రక్త సంబంధి కావచ్చు గొప్పవాడు కావచ్చు పెద్ద సేవకుడు కావచ్చు వాడు ఎవడన కావచ్చు వాడు చెప్పే వాక్యాన్ని నువ్వు వివేచించుకోకపోతే నువ్వు ఖచ్చితంగా మోసపోతావు అందుకే దేవుడిని మోసంగానే అప్పగిస్తాడు నేను వాడు నావాడే కదా అని నువ్వు ఆశ్రయిస్తే అందులో రక్తం ఉంది రక్తం ఉంది కాబట్టి రక్త సంబంధి కాబట్టి ఆయన అసహ్యం రక్తం కాబట్టి రక్త సంబంధి కాబట్టి వాడు చెప్పిన వాక్యం కరెక్ట్ అయి ఉండొచ్చు గొప్ప పాస్టర్ బాగా చదువుకున్నాడు అంటే కరెక్ట్ అయి ఉండొచ్చు ఇవన్నీ నువ్వు సమర్థించుకోవడం కాబట్టి ఆ రీతిగా ఉంటే ఖచ్చితంగా మోసానికి అప్పగిస్తాడనే చింతగా మనం వాక్యం ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధృవీకరించి నీ సొంత తలంపులను ఉపయోగించి ఆ వాక్యాన్ని స్వీకరిస్తున్నావు కాబట్టి అటువంటి వారి మీద ఆధారపడితే నీకు ఖచ్చితంగా శిక్ష తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం చూడండి రెండవ కొనతులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ స్టంలో మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే గాని మాయందేము నమ్మిక యుంచకుండా మరణమగును మరోసారి చదువుదాం దేవుని అంతే మనం నమ్మిక ఉంచాలా మాయంత కూడా మీరు నమ్మిక ఉంచు అంటున్నాడు దేవుని అంతే మీరు నమ్మిక ఉంచాలా మాయందే నమ్మిక ఉంచేది అందుకే మీరు ఒక విషయం నేను మీకు హెచ్చరించాలా ఎందుకంటే ఒకవేళ పొరపాటున నేను చెప్పేటప్పుడు వాక్యంలో మీకు ఏదన్నా బలైన అనిపిస్తే మీరు కచ్చితంగా దాన్ని ఖండించాలా ఈ వాక్యం అదే రీతిగా హెచ్చరిస్తుంది ఎందుకంటే పౌలు కూడా అదే చెప్తున్నాడు పౌలు కూడా అదే అంటున్నాడు ఒకవేళ నేను చెప్పేది కూడా దేవుడికి విరోధంగా ఉంటే మీరు దాన్ని పరిశీలించాలంటున్నాడు బెరియన్ల అందుకే దే నోబుల్స్ అని దేవుడు సాక్ష్యం ఇచ్చింది వారు గనులు అని సాక్ష్యం దేవుడు కాబట్టి ఆయన దృష్టికి మనం గనులుగా ఉండాలంటే వాక్యాన్ని పరిశీలించాల రెండే విషయాలు దుష్టుడికి విరోధం వాక్య పరిచర్య ప్రార్థన జీవితం ఈ రెండు మనకి చాలా అస్యం వాడు ఎట్టి పరిస్థితిలో ఈ రెండిటికీ నిన్ను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తా ఉంటాడు కానీ ఆ సత్యం తెలిసినాక నువ్వు ఇందాక చూసినట్లు ఆయన వాక్యం పట్ల ఆసక్తి మనకి కలగాల ఆయన వాక్యం పట్ల ప్రేమ మనకి బాగా కలగాలి ఎందుకంటే ఆయననే వాక్యం కదా కాబట్టి ఆయన వాక్యం పట్ల ఎక్కడ లేని ఆసక్తి మనకు అనుగ్రహించాలంటే మనం ప్రయాసపడాలా తప్పదు కంటెంట్ ఏర్నెస్లీ ఫార్ ఫెయిత్ అంటాడు కొను రాష్ట్ర పత్రికల్లో చూసినా కదా ఈ వాక్యం ఎవరైనా చెప్పగలరా మీ విశ్వాసం కొరకు మీరు ప్రయాస పడాలంటాడు కొట్లాడాలంటాడు మీ విశ్వాసాన్ని కాపాడుకోవడం కొరకు మీరు కొట్లాడాల ప్రయాసపడాలంటాడు కంటెంట్ అంటే కొట్లాడడం కంటెంట్ అంటే కొట్లాడడం మీరు ఎనలేని రీతిగా మీ విశ్వాసం కొరకు మీరు ప్రయాస అంటే ఆ రీతిగా మీరు చేస్తే గానీ మీరు విశ్వాసంలో జీవించలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం వాడు చేయనీయాడు వాటి పని అది సరే దేవుడే వానికి ఆ రీతిగా పని అప్పగించిండ చెప్పండి ఎవరైనా ఒప్పుకుంటారు ప్రభువు యోహన్ సువార్తలో మనం చూస్తాం ఆ నలభై దిన ఉపాసం ఉన్నప్పుడు జరిగిన విషయాలు ఇవన్నీ మీకు తెలుసు ఆయన మరణం అప్పగించక ముందు నలభై ఆ వారం నలభై దినాల తర్వాత వారం తర్వాత ఆయన ఎరుసలేం లోకి అక్కడ శాస్త్రాల చేత పట్టబడము ఇవన్నీ మనం చూస్తాం ఆ నలభై నలభై దినాలు అతను ఉపాసం ఉన్నప్పుడు అపవాది చేత శోధించబడ్డాడు కదా దానికంటే ముందు ఆయన అభిషేకం పొందక ముందు జరిగిన విషయం ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం జరిగినాక అపవాది చేత శోధించబడటకు అరణ్యంలోనికి కొనిపోబడేను అన్న వాక్యం కూడా చూస్తాం మనం కాబట్టి మన ప్రభువు అపవాది చేత శోధించబడటకు అరణ్యంలో కొనిపోబడేను ఎందుకు కొనిపోబడేను ఆయన సృష్టికర్త కదా ఆయన ప్రభువు కదా కానీ మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు మనమందరము శోధించబకు కొనిపోబడుతున్నాం కానీ ఏ రీతిగా శోధనలో విజయం పొందాలా ప్రార్థన జీవితం అందుకే చెప్పిండి మమ్మల్ని శోధనలోకి తీకుండా దృష్టి నుంచి తప్పించము అని ప్రార్థించమన్నాడు మనకు ప్రార్థన అవసరం ప్రతిరోజు ఇంకా ఆత్మీయ దృష్టిని చూస్తే శ్రమల కాలంలో మేము శ్రమల గుండా మమ్మల్ని కాపాడము ప్రవ్వా అన్న ఆత్మీయ దృష్టిలో అంటే నువ్వు జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగినాక చేసే ప్రార్థన అది దృష్టి నుంచి మమ్మల్ని కాపాడము శ్రమల కాలంలో మమ్మల్ని కాపాడు ప్రవ్వా అనేది గొప్ప చేసే ప్రార్థన కానీ మనం ముందుగానే ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం ఎదిగినాం దేవుని దృష్టిలో ఆయన మనల్ని ఉన్నత స్థితికి లేవనెత్తింది కాబట్టి మనము శ్రమల గుండా పోము కానీ శమల గుండా పోకుండా మమ్మల్ని కాపాడు ప్రభు అని ప్రార్థించే అప్పుడు గొప్ప జనం శమల కాలంలో ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థ చేసుకుంటున్నాం కాబట్టి మనము ప్రభునందే దేవుని అందే కాబట్టి లోకస్తులందరూ మరణం అనేది నిశ్చయం కాబట్టి వాళ్ళకి వాళ్ళ మీద ఆధారపడ పడద్దు మరణాన్ని జయించిన వాడు దేవుడు మన ప్రభువు కాబట్టి ఆయనే అందే కాబట్టి నువ్వు ఎప్పుడైనా గానీ ఈ విషయం జ్ఞాపక వచ్చినప్పుడు పలాని ఫాసర్ని నమ్మాలన్నా సిస్టర్ని నమ్మాలన్నా పలాని బ్రదర్ చెప్పే వాక్యాన్ని నమ్మాలనా అనేది కాదు దేవుని అందే నమ్మిక ఈ వాక్యం నీ నుంచి వచ్చిందా నాకు చూపించి ప్రవ్వ అనేది నీ ప్రార్థన అంటే అసలే సరళతతో పరిశుధతతో మనం ప్రార్థన చేసి తెలుసుకోవాలి వాటిని గ్రహించాలా ఆయన నీకు వివేచన ఇచ్చిండు దానికి తగిన అభిషేకం కూడా ఇచ్చిండు కాబట్టి ప్రవ్వా నువ్వు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నీకు వందాలి ప్రవ్వా ఇప్పుడు నాకు ఈ విషయం అర్థం కాలేదు ప్రవ్వా నువ్వు తప్ప నాకు ఒ్వరు చెప్పలేరు ఇది ఎంత మట్టుకు కరెక్ట్ నీ ఒక వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా నాకు చూపించి ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం అప్పుడు ఆయన ఒక స్టిల్ వాయిస్ తో నీతో మాట్లాడతాడు ఆయన ఆయన శబ్దం నీకు వినిపిస్తాడు తను నీ హృదయంలో నుంచి ఆయన నడిపిస్తాడు నేను నడిపించి ఇంకొక వాక్యం చూపిస్తాడు దానికి ఆధారంగా అప్పుడు నీకు సమాధానం వస్తుంది కాబట్టి ఎవడో దర్శనాలు తీసి చూసి కళల రూపకం చూసి చెప్పేది అది ఖచ్చితంగా మోసంతో కూడింది విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి దేవుడు ఖచ్చితంగా తన వాక్యం చూపించి మనకు ఇవన్నీ బయలుపరుస్తా ఉంటాడు ఎక్కడైనా నీకు అనుమానం ఉంటే అది వాక్యంతోనే పరిశీలించబడాలా అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి సరే చూడండి మనము ప్రభుని నమ్ముకోవాలా ఎవరిని కూడా నమ్ముకోవద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు ఒకవేళ మనం మనుషులను నమ్ముకుంటే ఏం జరుగుతుంది అన్న విషయమే ఇర్మియా గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను దాని తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం ఇర్మియా గ్రంథము పది ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇర్మియా గ్రంథము పది ఏడవ అధ్యాయము ఐదవ వచనం మన ప్రభువు మీద నమ్ముకోకుండా ఈ లోకం మీద నమ్ముకుంటే లేక ఈ లోకంలోని బోధ నమ్ముకుంటే ఏం జరుగుతుంది పరలోకం నుంచి వచ్చే బోధని తృణీకరించి మనము ఈ లోకంలో పుట్టిన బోధని నమ్ముకుంటే ఏమైతుందో ఇక్కడ ఒక చెప్పబడించారు వ్యాఖ్యించండి ఐదవ వర్షంలో యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి నరులను ఆశ్రయించి అంటే ఈ లోకస్లను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు అంటే శరీరకంగా ఉండేవారిని ఈ లోకంలో శారీరకంగా ఉండేవారిని నువ్వు ఆధారం వారు చెప్పిందే కరెక్ట్ వాళ్ళని వాడు చెప్పిందే కరెక్ట్ అనేది ఆధారం చేసుకోవడం అంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నప్పుడు నువ్వు తీర్మానించుకొని దానికి తగినట్లు ముందుకెళ్ళిపోతావు అది అవిశ్వాసంలో పడిపోతుంది ప్రభు నుంచి కాని వాక్యమును నమ్ముకుంటే ఖచ్చితంగా నీకు అవిశ్వాసమే ఆ అవిశ్వాసంలో చూడండి వినటం విశ్వాసం కలుగుతుంది అన్న వాక్యం మీకు తెలుసు కదా ఏం వింటే ఆయన సత్యమైన వాక్యాన్ని వింటేనే అబద్ధమైన వాక్యాన్ని వింటే విశ్వాసం కలుగుతుందా అదే కరెక్ట్ అనేసి అనుకొని నువ్వు తీర్మానించుకొని ప్రభు నీకు వంద నాల్ ప్రవ్వా ఇచ్చిన వాక్యాన్ని బట్టి అని నువ్వు త్రిని నువ్వు తీర్మానించుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు ఎందుకంటే అది ప్రభు నుంచి కలిగిన వాక్యం కాదు అది నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నవి ఎందుకంటే నీకు ఆ వివేచన ఇవ్వలేదు ప్రభు ఎందుకు ఇవ్వలేదు అడగ అడుగు ప్రతి వారికి ఇచ్చేదని ఆత్మను నువ్వు అడగలేదు ప్రవ్వా నాకు ఆ వివేచన ద్వారా అనుగ్రహించి ప్రభ్వా నువ్వు అడగలేదు కాబట్టి నీకు అనుగ్రించలేదు ప్రతి వారికి పంచి పెడతానడగదా నువ్వు అడుగుతే పంచి పెడతాడు కాబట్టి చూడండి మరోసారి నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునొచ్చు తన హృదయమును యహోవ మీద నుండి తొలగించుకుడు మీకు అర్థమైందా గొప్ప జనం ఎందుకు శ్రమల పాలైతారు ఎప్పుడన్నా ఈ వాక్యాలు మీరు జ్ఞాపకం తీసుకున్నారా నువ్వు ఈ లోకస్థల బోధ ర్యాప్చర్ కల్ట్ బోధ అది చాలా శ్రమల గుండ నడిపించే బోధ చాలా దాన్ని మనం అసహించుకోవాలి నేను మీకు ఎన్నో విషయాల నేను చూపిస్తాను అవన్నీ విషయాలు ఎందుకంటే పోయిన వారమంతా నేను ఇదే విషయాలు ధ్యానిస్తున్నా ఎందుకు నేను మీక గ్రంథాన్ని ఆపలేకపోతున్నది నేను ఎవరిని ఆపేటోడిని మీరు కూడా ఎవరు మీరు ఆపలేరు నేను ఆపేటోని కాదు ఆయన ఎందుకు ఆపుతాడు ఆయనకు తెలుసు ఏ టైంలో ఆపాలనో ఏ టైంలో దాని బోనియాలో ఎందుకంటే అది ఆయన వాక్యం నీది నాది కాదు మనము విధేయతతో ఆయనకి సమర్పించుకుంటున్నాం కాబట్టి ఆయన వాక్యాన్ని మన హృదయ బలపరుస్తున్నాడు భద్రపరుస్తున్నాడు అంతేగాని ఇది త్వరగా ముగించుకోవాలి ఇంకొక దానికి వెళ్ళిపోవాలంటే అది శరీరమైన బల బలవంతం మనకు అది అవసరం లేదు కాబట్టి చూడండి ఆయన మీద ఆధారపడకుండా నరులని ఆశ్రయిస్తే నరుల మీద ఆధారపడితే నీకు శాపము అన్న విషయాన్ని ఇర్మియ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే మనం పెద్ద ప్రవక్తల గురించి ఎప్పుడు ధనించాం సాధారణంగా చిన్న ప్రవక్తల గురించి ధనిస్తాం కానీ పెద్ద ప్రవక్త ఎవడు చిన్న ప్రవక్త ఎవడు అది మనం పెట్టుకున్న పేర్లు అవి అంతే కదా ప్రవక్త ప్రవక్తనే దేవుని దృష్టిలో దేవుడు ఎప్పుడు ప్రవక్తల ద్వారానే మాట్లాడిండు ఈ విషయం మేము ఎన్నిసార్లు ఆమాస గ్రంథాలు చూసినాం మూడవ అధ్యాయంలో తన దాసులైన ప్రవక్తల ద్వారా ప్రభు తాను సంకల్పించిన వాటిని బయలపరచకుండా ఈ లోకంలో ఏది చెయ్యడు అంతే ఆయన విధానం అది కాబట్టి యాచకుల ద్వారా కూడా మాట్లాడినట్టు మనం చూడడం ఎక్కడ బైబుల్లో నిబంధన కాలం కూడా కృత నిబంధన కాలం ప్రవక్తల ద్వారానే ఆయన మాట్లాడిండు ప్రతిష్టం అందుకే పౌలు కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ కొనుక్కులు రాష్ట్ర పత్రికలో ఆత్మ ప్రత్యక్షతలను ఆత్మవరలను ఆసక్తితో ఆపేక్షించండి మరి విశేషంగా ప్రవచనవరం అన్నాడు పన్నెండు వరలున్నాయి కృపవరలు పన్నెండు వరలని ఆసక్తితో ఆపేక్షించమన్నాడు గాని మరి విశేషంగా అంటే స్పెషల్ మరి విశేషం అంటే విశేషం అంటే స్పెషల్ సబ్జెక్ట్ అన్నట్టు మరి విశేషంగా ప్రవచనవరం అన్నాడు ఎందుకంటే ప్రభు సంకల్పాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు ప్రవచనవరం అవసరం ప్రవచనవరం అంటే ఏదో స్పెషల్ గా ప్రవచించేది కాదు బయట ప్రవచిస్తారు మనుషులు దేవుడిని ఈరోజు సమృద్ధిగా ఆశ్రయించబోతుండడు అదొక ప్రవచనం వచ్చేవారం మర్సిడీస్ బెంజ్ అనుగ్రహించబోతుండడు అదొక ప్రవచనం విన్నాడు ఎంతో సంతోషంగా వాడి దగ్గర ఉందంత ఇచ్చేస్తాడు వచ్చేవారం మర్చిపోతాడు మెర్సిడీస్ బెంజ్ గురించి మర్చిపోతాడు వచ్చేవారం అంటే ఎప్పుడన్నా భవిష్యత్తులో అన్న దృక్పథంతో వాడు ముందుకు కానీ అది మోసంతో గుడిన బోధ అన్న విషయం వాడు గ్రహించలేడు యుగ వారికి గుడితనం కల్పించింది ఎవరికి శారీరకంగా ఉన్న ఇస్సల్ పాలకి కానీ ఆత్మీయంగా ఇస్సలుగా మార్చబడ్డ వాడు శారీరకంగా తర దానికి కూడా ఏం చేస్తాడు పాత నిబంధ కాలంలోని శ్రమలన్నీ వాడికి వస్తాయి ఎప్పుడైతే నిన్ను ఆత్మీయతలో ప్రభు నిన్ను ఇసలుగా మార్చిండో ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానరా నువ్వు శరీరంగా తిరిగి వాపస్ పోతే కుక్క తన వాటి తిరిగినట్లు నువ్వు మళ్ళీ శరీరంగా అన్ని వైనట్టే క్రైస్తవం అప్పుడు ఏమైతే ఆ యొక్క నీ మీదకి వచ్చేస్తాయి ఎందుకు నువ్వు ప్రభుని ఆశ్రయించకుండా ఈ లోకం ఆశ్రయించినవు ఈ మనుషులను ఆశ్రయిస్తున్నావు ఈ వాక్యం మనకు అదే జ్ఞాపకం చేస్తుంది మీకా గ్రంథంకు చివరి అధ్యాయానికి వచ్చినప్పటికీ అదే కదా మనం చూస్తున్నాం గొప్ప జనం అందరూ ఎందుకు శ్రమలుగుండా పోతున్నారంటే వాళ్ళంతా శాపంలో నిండినారు మోసంలో ముంచేసింది దేవుడు ఇందాక చూసినాం మన వాక్యం కదా యశ గ్రంథంలో మోసంలో ప్రభు ముంచేస్తాడు ఆయన విధానం అది కాబట్టి చూడండి కొంచెం ముందుకు వెళ్ళి ఇర్మియా గ్రంథంలోని కొంచెం ముందుకి ఏడవ అధ్యాయం ఇర్మీయ గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎందుకు గొప్ప జనము ఆ రీతిగా శాపగ్రస్తులు అవుతున్నారు వారి సహవాసం వల్లనే కదా చూడండి ఎనిమిదవ వర్షనం ఇదిగో అబ్బతపు మాటలను మీరు నమ్ముకొనిచున్నారు ఈ లోకపు బోధ అబ్బతపు మాట అన్న విషయాన్ని మనకు ప్రభు జ్ఞాపం చేస్తుండే రోజు ఈ లోకపు బోధ మనుషుల బోధ ర్యాప్చర్ కల్ట్ బోధ లేక దీని ఏమంటారు లీగలిస్టిక్ బోధ అంటారు ఇంగ్లీష్ లో లీగలిజం అంటే మతపరమైన జీవితం లీగలిజం అంటే మతపరమైన జీవితం ఆచారబద్ధమైన జీవితం లీగలిజం అంటారు ఇంగ్లీష్ లో లేక ర్యాప్చర్ కల్ట్ అంటే ఎత్తబడే సంఘము నేను ఏం శ్రమలు చూడకుండా ఎత్త పడతా అంటే ఎస్కేపింగ్ మెంటాలిటీ అంటారు అంటే నేను తప్పించుకోవాలా ఎస్కేప్ కావాలి అన్నింటికి వెళ్ళి నువ్వేమో ఒక దిక్కు ఆస్తి అంతస్తులు బాగా సంపాదించుకుంటావు కానీ శ్రమలు నేను చూడకుండా ఎత్త అది మెంటల్ అది ఒక రకమైన పిచ్చిత పిచ్చితాలంపై ఈ లోకంలో సమృద్ధిగా ఆశ ఆశీర్వాద ఆస్తులన్నీ సంపాదించుకుంటావు దేవుడు సమృద్ధిగా ఆశ్రయించిన విషయం అన్ని సంపాదించుకుంటావు కానీ శమలు వస్తే అంటావు ఎట్లయితుంది అది అంటే నువ్వు ద్విమనస్కులు అనటే ఈ లోకంలో ఆస్తులు అన్ని సంపాదించుకుంటావు నీ మనసు దాని మీద ఉంది కానీ నువ్వేమంటే నేను పరిశుభ్రమ నేను ముద్రించబడ్డను ఏక్యూసా పొందుకున్నా దేవుడు నన్ను నన్ను నాకు పరిశోధాత్మ అభిషేకం ఇచ్చిండు కృపారులు అనుగ్రహించిండు భాషవరం అనుగ్రహరించి నేను అమాంతంగా ఎత్తబడతా గాలిలో శమల కాలంలో నువ్వు అబద్ధాన్ని నమ్ముకున్నావు అటువంటి వాక్యం ఎక్కడ లేదు బైబుల్లో ఎంతమందితో నేను ఛాలెంజ్ చేసిన అంటే అహంత్ కాదు చూపించమని ఇంతవరకు నాకు ఎవరు చూపించలేదు ఏ పాస్టర్ చూపించలేదు బిషప్ ని కూడా నేను ఒక బిషప్ ని కూడా అడిగిన ఇట్లా అంటారు కదా బోధ ఎక్కడ నుంచి నాకు చూపించే అవి కొంచెంసేపు పక్కకు పెట్టినట్టు ముందు అనందిందం దా కూర్చో అన్నట్టు కాబట్టి వాళ్ళ విధానాలు అరీతిగుంటాయి మనల్ని అమాంతంగా మభ్య పెడతారంటారు ఎందుకంటే ర్యాప్చల్ కల్ట్ విధానం అది వాళ్ళు దాంతో ధన ధనవంతులు అయిపోతున్నారు ర్యాప్చర్ కల్ట్ బోధ నిన్ను ధనవంతు నేను చెప్తున్నా అదొక సీక్రెట్ నేను చెప్పదు కానీ మీకు మార్కెటింగ్ ట్రిక్స్ ఇవన్నీ చర్చలో మార్కెటింగ్ ట్రిక్స్ ఇవన్నీ ర్యాప్చర్ బోధ చెప్తే ఎక్కలని భయంతో మనుషులందరూ రక్షణకు వస్తారు ఎందుకో తెలుసా నువ్వు నీ జీవితం ప్రభుకి సమర్పించకపోతే శ్రమల కాలంలో నువ్వు నీకు కవి దొరకవు నీకు ఇవ్వరు నీకు రేషన్ ఇవ్వరు నీకు అది ఇవ్వరు నీకు ఇది ఇవ్వరు నీకు మెడిసిన్స్ ఇవ్వరు నీకు శాలరీ ఇవ్వరు నీకు ప్రమోషన్స్ ఇవ్వరు ఇలాంటి అన్ని ఉంటాయి ఎందుకంటే అంత్యక్రిస్తూ ఈ లోకాన్ని పరిపాలిస్తుంటాడు కాబట్టి వాడు చాలా కఠినంగా పరిపాలిస్తాడు నువ్వు వాడిని మొక్కాల వాన్ని మొక్కకపోతే నేను తంతడు నీ దగ్గర గుంజుకుంటాడు ఇట్లా అన్ని భయం పెట్టి ఇప్పుడు నీ జీవితం దేవునికి సమర్పించుకోవటం ప్రవ్వా నా పాపాలకు క్షమించినైనా నేను అట్లాంటి శ్రమలుగుండా పోకుండా నన్ను స్వీకరించి ప్రవ్వా అని ఒప్పుకుంటారు అది మోసంతో కూడిన రక్షణ అనుభవం అది నిజమైన రక్షణ కాదు వేరే ఒక యేసు నీ వెంబడించే విధానం కావటానికి రక్షణ లేదు గొప్ప జనం ఎందుకు శ్రమలుగుండోతారంటే అటువంటి బోధ తట్టు తిరిగినారు కాబట్టి నువ్వు నేను శ్రమలు చూడకుండా ఎత్తడల కాబట్టి రక్షణ పొందుతా అనుకున్నది అబద్దం అది నేను సదాకాలము నా ప్రభుత్వం ఉండాల నేను పాపంలో పుట్టిన వాడిని పాపంలో జీవించిన వాడిని కాబట్టి నేను తప్పక నరకానికి పోవాల్సింది కానీ నాకు బదులుగా ఆయన నరకాన్ని అనుభవించి నాకు విడుదల కల్పించిండు అని కృతజ్ఞతతో ఆయనను స్వీకరించి యుగ నువ్వే నా తండ్రివి నన్ను నీ బిడగా స్వీకరించి ప్రభు అని యథార్థతో ప్రార్థన చేసేది సరే అది నా జీవిత విధానం నేను పాపిని ఒప్పుకోవడం నా పాపములు క్షమించినయన యథార్థతతో కన్నీళ్లు విడుస్తూ ఒప్పుకోవడం అది కనికరమైన జీవితం ఆయన కోరుకుంది కనికరాన్నే కదా అది నీ హృదయనికేలు రావాల్సింది కాబట్టి మతపరమైన జీవితంలో మూసంత కూడిన రక్షణ బోధ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రకటించేది వేరొక అనే నీకు చూపించిన మన ప్రభువు చెప్పని వాక్యాలని వాళ్ళు చెప్తున్నారంటే వేరే ఒక ఏసు వాక్యని వాళ్ళు చెప్తున్నారు పౌలు అది మనకు చూపించండి ఎన్నిసార్లు వేరే ఒక ఏసు ఉంటాడనే విషయం మనము ఇక్కడికి వచ్చిన తెలుసుకున్నాం అది పౌలు చూపించే కాబట్టి పౌలు దేవుడు ఆ విధంగా ఎందుకున్నాడు అంటే ఆయన మతప్రవీణుడు ఒక రీతికి చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వాడు అందుకు ఆయన నివ కొరికి ఏర్పరచుకున్న దేవుడు అనేసి మీరు చదువురాని చాపలు పట్టే కూడా ఏర్పరచుకున్నాడు శివకి కానీ వాళ్ళని ఆ రీతిగా సేవలను నడిపించాలయన ఒక పట్టణానికి ఒక ప్రాంతానికే వాళ్ళని అంకితం చేసిండు కానీ పౌల్ ఒక్కడే మొత్తం యూరోప్ అంతా రక్షణలోకి నడిపించింది గ్రీసు దేశము రోమ పట్టణము అవన్నింటినీ ఆయన రక్షణలోకి నడిపించగలిగింది ఎందుకంటే ఆయనకి ధర్మశాస్త్రంలో చాలా పాండిత్యం ఉన్నది దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వాడు కాబట్టి పాత నిబంధన కాలంలో ఎక్కడ ఏమేం రాయబడ్డాయో అవన్నీ కృత నిబంధన పత్రికలు రాసినప్పుడు ఆయన అన్నింటినీ చేస్తాడు వాక్యం ఈ రీతిగా రాబడినట్లు అని జ్ఞాపకం చేస్తాడు అంటే అంతగా దాన్ని వాక్యాన్ని ధ్యానించాడు కాబట్టి దేవుడిని తెలుసు ఇటువంటి వాడిని ఈ రీతిగా పంపిస్తేనే ఎందుకంటే గ్రీసు దేశస్తుల చాలా జ్ఞానం వాళ్ళు రకరకాల దేవతలని వాళ్ళు పూజించే వాళ్ళకి చాలా జ్ఞానం అంటే నేను చెప్పేది ఈ లోకాతీతమైన తెలివి అది కానీ వాళ్లతో నువ్వు వాళ్ళకి నువ్వు సువార్త ప్రకటించాలంటే వాడు వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వాలంటే పౌరులు అంటే వాడే కరెక్ట్ అనేసి దేవుడు ఏర్పరచుకోండి మన జీవితంలో కూడా అంతే నిన్ను నన్ను ఏ రీతిగా ఎక్కడ నడిపించాలో నాకు తెలుసు ఏ సన్నిధి నడిపించాలా ఏ సంఘానికి నడిపించాలా ఏమైంది నడిపించాలా ఆయనకు తెలుసు మనకు తెలియదు అది నడిపించినాక తెలుస్తుంది ఒక పాస్టర్ నన్ను ఆహ్వానించింది ఆయన దగ్గరికి వెళ్ళినాక నాకు ఆశ్చర్యం ఏంటంటే అదంతా పండగ సంబంధించిన చర్చలు వచ్చాయి సరే నేను చాలా కష్టంతో అక్కడ చెప్పాల్సి వచ్చింది కానీ మనుషులను మభ్యపట్టే వాక్యం మనం చెప్పలేం కదా అదే రీతిగా అనేసి వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోలేం కదా అది ప్రభు ఇచ్చిన అవకాశం కాబట్టి హెచ్చరిక వాక్యం చెప్పేసి వచ్చేసిన దాన్ని త్రుణీకరించిన ఆయన త్రుణీకరించండి బాహటంగా త్రుణీకరించండు చాలా రెక్లెస్ చాలా కేర్లెస్ గా త్రుణీకరించి త్రుణీకరించాక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ హాస్పిటలైజ్ అయిపోయింది ఆపరేషన్స్ అన్ని డబ్బులన్నీ వృధా చేసుకున్నాడు డబ్బులు లేని స్థితిలో అప్పులతో ఉన్నవాడు అరీతిగా దేవుని వాక్యాన్ని త్రుణీకరించడం వలన మహా సమలకు వస్తుందని చాలా బాధ అనిపించింది నాకు ఏడ్ నాకు తృునీకరిస్తే ఇంత భయంకరంగా కఠినంగా శిక్షిస్తావు ప్రభును ఎందుకే మీకు చెప్తున్నానంటే మనమందరం కూడా అదే సేవ జీవితంలో ఉన్న అనేక ప్రాంతాలలో సేవ చేస్తుంటాం కాబట్టి మనం కూడా ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ప్రభు కలిగిన ఈ వాక్యాన్ని మనం త్రునీకరిస్తే మనం శాపగ్రస్తులమన్న విషయం ఇక్కడ చూపుతుంది ఆయన ఏం కాంప్రమైజ్ గాడ్ దావిదీ విషయంలో కాంప్రమైజ్ అయ్యు రాజు విషయంలో కాంప్రమైజ్ అయ్యా అననీయ సభ్యుల విషయంలో కాంప్రమైజ్ అయ్యా చెప్పండి ఆయన కాంప్రమైజ్ కాదు ఎవరైనా కావచ్చు ఎంత సేవ చేసిన గతంలో ఈ క్షణంలో నువ్వు కాంప్రమైజ్ అయినావంటే శిక్షిస్తాడైనా ఆయన విధానం అది ఆయన ఎంతకాలము జాలి కలిగి ఉంటాడు గొప్ప ఇప్పుడు జాలి కలిగిన వాడు ఎంత కాలం ఆయన జాలి కలిగి ఉంటాడు ఎందుకు పోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళంతా మనంను ఆశ్రయించిన వారన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదా వాక్యం ఎనిమిదవ క్షణంలో ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొని అవి మీకు నిష్ప్రయోజనములు ఆ వాక్యము వలన మీకు విశ్వాసం రాదు నిష్ప్రయోజనములు ఏం లాభం కలగదు ఆ వాక్యం వలన మీకు నిష్ప్రయోజనము మీకు విశ్వాసం బలపడదు మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనకి జవాబు రాదు ఎందుకంటే విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అది ప్రయోజనం కాబట్టి నీకు ప్రయోజనం కావాలంటే నువ్వు అబద్దాన్ని ఆశ్రయించన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండీ కాబట్టి మన బలహీనతలు అవే కదా ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ పోతా ఉంటాం కానీ అది నిజంగా ప్రభు నుంచి కలిగిందా లేదనేది పరిశీలించాం కాబట్టి వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలా ధ్యానించాలా మనము అబద్ధపు మాటలను ఆశ్రయిస్తున్నామా మనుషులను ఆశ్రయిస్తున్నామా శరీరులను ఆశ్రయిస్తున్నామా నరులను ఆశ్రయిస్తున్నామా బాగా అర్థం చేసుకోండి దేవుడు ఎప్పుడు కూడా అట్లా లైట్ గా విడిచిపెట్టాడు నరులు అంటుడు శరీరం అంటే వాడు మానవుడే వాడు ఇంకా శారీరకంగా ఉన్నాడు వాని బోధని నువ్వు ఆశ్రయిస్తే నీకు శాపము అన్న విషయం జ్ఞాపకం చేస్తుండే కాబట్టి ఇది మన ప్రభు వల్ల కలిగింది అన్న దృఢనిశ్చేత నీకు రావాలా వింటున్నప్పుడు వాక్యం వస్తేనే అప్పుడు నీకు విడుదల లేకపోతే నువ్వు ఇంకా అదే శాపంలో జీవిస్తున్నావు ఎప్పుడు నువ్వు ఆయన ఆశ్రయం పొందగలవు ఆయన ఆశ్రయం పొందాలంటే ఆయన వాక్యానికి తగినట్టు జీవించాలి కాబట్టి మన ప్రభుని మన ప్రభువుని ప్రభుని నమ్ముకుంటేనే నీకు ఆశీర్వాదకరమైన వాక్యం చేస్తున్నాం ప్రభుని నమ్ముకుంటేనే నీకది మేలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ వాక్యాలన్నీ మన ప్రభు నుంచి వచ్చినాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మీకా గ్రంథంలోని చివరి వాక్యంలో మనం చూస్తున్నాము పద్నాలుగో వచనంలో నుంచి ప్రవచనాలు జంప్ అయితా ఉంటాయి ఒకటి దాని నుంచి ఒకటి అదే మనం పోయినవరం ఆపేసుకున్నాము పదవ వచనంలో మటుకు మతపరమైన క్రైస్తవ జీవితానికి శిక్ష తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నీ దేవుడిని యహోవ ఎక్కడా అని నాతో అనున్నది అవమానం నందును ఇది మతపరమైన జీవితం ఇంకా ఎక్కడొస్తాడు ఆయన రెండు వేల సంవత్సరాలు అయిపోయినా ఇంకెక్కడొస్తాడు అని అనేకులు అంటారు నాతోనొక తెలిసిన వ్యక్తి అంటున్నాడు ఏ ఇంకా ఆయన రాకడే అసలైన వాక్యం ధ్యానించాడు ఆయన వాక్యం ప్రకటించాడు మతపరమైన జీవితంలో ఉంటాడు ఆయన ఏమంటున్నాడు అంటే ఇంకా ఏమొస్తాడు ఇంకా అట్లాంటి టైం రాలేదంటున్నాడు ఎందుకంటే వాళ్ళు ఏ సూచనలు చూస్తున్నారు తెలుసా మీరు బాగా తెలుసుకోండి వాళ్ళు ఏం సూచనలు చూస్తున్నారు వాళ్ళకి ఆశీర్వం ఉంది సమృద్ధిగా ఉంది ధనం ఉంది మూడు పూట్ల ఆహారం ఉంది కాబట్టి ఆ సూచనలు చూస్తున్నారు కాబట్టి ప్రభు ఆ శాస్త్రులను హెచ్చరిస్తూ చెప్పిండు ఏమని హెచ్చరించాడు మీరు ఆకాశము మీద మబ్బుని చూసి ఈ క్షణంలో వర్షం పడుతుందని మీరు అనుకుంటున్నారు కానీ మీకు ఎటువంటి సూచనలు అనుగరించబడలేదు అన్నాడు యోనను గురించిన సూచన తప్ప మరి ఏ సూచన మీకు అనుగ్రహించబడదంటే ఈ తరానికి అటువంటి సూచనలు నేను కాబట్టి ఆయన రాకడా సంబంధించిన సూచనలు ఈ తరం వాళ్ళు ఎప్పుడు గ్రహించలేరు అని ప్రవ్వే చెప్పిండి అక్కడ కాబట్టి ఆయన ఆయన రాకడకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు మత శువార్థాలు శిష్యులకు చూపించింది కాబట్టి మనం అందరం ఆయన శిష్యులం కాబట్టి ఆయన సేవకులం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు అవి అర్థమైనట్లు చూపిస్తున్నాడు కాబట్టి ఆయన రాకడకు సంబంధించిన సూచనలు ఏంటంటే చూడండి మతము అబద్దపు మోసం అబద్దపు బోధతో నిండి ఉండాలనేసి మనం చూస్తున్నాం ఇక్కడ తెలిసిన రాష్ట్ర పత్రికలో రెండవ పత్రికని రెండవ పత్రిక రెండవ అధ్యాయం చూడెంట్ మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వల్ల నినియు బెదరకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొక్క కూడుకునుటను బట్టియు బాగా వేసుకోండి ఆయన రాకడా ఆయన యొక్క కూడుకునుట ఇవన్నీ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి ఆయన ఖచ్చితంగా ఈ లోకంలో అడుగు ఆయన సన్నిధిలో మనం ఉంటామంటే ఆయన దగ్గర జమయితం అన్న విషయం మతే శువార్త ఇరవై అధ్యాయంలో కూడా చెప్పిండు భూమి నలుదిక్కుల నుంచి తన ప్రియులను ఆయన పోబు చేస్తాడు అనుంది కాబట్టి ఆయన జమ చేస్తాడు దగ్గర తీసుకుంటాడు గాలిలో పోయేది లేదు ఎక్కడ వాక్యం చూడండి ఆయన రాకటో బట్టి మనం ఆయన వద్ద కూడుకుంటో బట్టి మిమ్మను ఏమని చూడండి మొదట మూడవ వచనం మొదట భ్రష్టత్వము సంభవించి ప్రపంచమంతటా విస్తరిస్తుంది భ్రష్టత్వం అంటే మోసం అంటే అబద్ధ బోధ భ్రష్టత్వం అంటే సత్యంలకి వెళ్లి దిగజారిపోవడం అనేది అర్థం అంటే సత్యంని స్వీకరించి అంటే ప్రభుని స్వీకరించి ప్రభు నుంచి దిగజారిపోవడం భ్రష్టత్వం అంటే అంటే ప్రభుని వెంబడించాల్సింది పోయి వేరే ఒక యేసుని వెంబడించడం అనేది భ్రష్టత్వం లేక ఆయన వాక్యాన్ని త్రుణీకరించి లోకపు వాక్యాన్ని వెంబడించడం భ్రష్టత్వం కాబట్టి భ్రష్టత్వం ప్రపంచమొదట సంభవిస్తుంది కాబట్టి ఒక్క సంఘానికి సంబంధించింది కాదు ఇది ప్రపంచం అంతా సంబంధించింది ఇది ఈ లోకంలో సంబంధించింది మొదట భ్రసత్వము సంభవించి నాశన పాపపుత్రుడో నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు కాబట్టి ప్రభు రాకడ దినము ఎట్లుంటదంట సరే వీటన్నిటి సంబంధించిన విషయాలు నేను దీనిగా ఇప్పుడు మన వాక్యం వేనది కానీ ఒకటి సూచన ఏంటంటే ప్రపంచం అంతటా భ్రస్సత్వము అది అని రాకడకు సంబంధించిన సూచన అందుకే ర్యాప్చర్కల్ట్ బోధ అదొక డిసీజ్ లాగా ప్రపంచం విస్తరించింది నాకు తెలుసు సెవెంటీ ఎయిట్ వరకు హెబ్రోన్ సంఘంలో ఈ బోధ లేదు ఎయిటీ ఆ ప్రాంతం వరకు లేదు ఎయిటీ తర్వాత ఆ బోధ వచ్చేసింది వాళ్ళు నమ్మెటోలు కాదు ఒకప్పుడు అటువంటి సమ అటువంటి వాక్యాలు లేవని అనేక సంఘాలలో పాత కాలపు సంఘాలలో ఈ బోధ లేదు కానీ ఈరోజు వాళ్ళందరు దాన్ని అవలంబిస్తున్నారు అంటే ఇంత టైం పట్టింది వాళ్ళకి అది ఆ డిసీజ్ ఆ రోగం అట్లా స్ప్రెడ్ అయిపోయింది భ్రష్టత్వం ఎందుకంటే ప్రభు చూపించి ఈ భ్రష్టత్వము ప్రపంచం అంతటా విస్తరిస్తుంది పాత నిబంధన కాలంలో అట్లనే జరిగింది ప్రభు పుట్టుక ముందు భ్రష్టత్వం మొత్తం ఆక్రమించేసింది ఇసల దేశాన్ని కేవలం రెండే కుటుంబాలు సత్యంలో జీవించినాయి యుగ సమాప్తిలో కూడా అంతే ఆయన వచ్చే టైం కూడా మనుష కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను అనుగుణి ఎందుకు చెప్పిండు మతపరమైన క్రైస్తవ జీవితంలో ఆయన ప్రేమ కనిపించదు ఆయనకు అనుమానం వస్తుంది నేను నిజంగా అనుకుంటున్నా నా ప్రేమ నేను కలవరసల్లో చూపించిన ప్రేమ నిజంగా మనుషుల్లో ఉంటది ఆ రోజు ఆశ్చర్యంగా ఉంది అది వింటే కూడా మనకు ఆశ్చర్యంగా ఉంటది కాబట్టి ఆయన రాకడక ముందు మొదట భ్రష్టత్వము సంభవించాలా అది సూచన భ్రష్టత్వం అంటే అబద్ధ బోధ అంటే సత్యంలకి వెళ్లి దిగజారిపోవడం అనేది భ్రష్టత్వం సత్యం కెళ్ళి అబద్ధం ఇందాక చూస్తాం అబద్ధం ఆశ్రయించారన్న విషయం కాబట్టి మనం మట్టుకో అరికుంటామా చూడండి కొలస రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము కొలస రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మన జీవితం అది పునాది మీద కట్టబడిన వారమై స్థిరంగా ఉండాలా విషయం చెప్తున్నాడు మనం ఎట్లా కూడా చెలించం చెంచల మనసుకు మనకు ఉండదు ఎందుకంటే దేవుడు చెప్పిండి ఆయన రాక సూచనలు ఇవన్నీ మనం బాగా తీసుకుంటున్నాం కాబట్టి మనం చంచల మనసు లేదు మనకు పునాది మీద కట్టబడ్డ జీవితాలు మన విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు పునాది మీద కట్టబడిన వారే ఉండి స్థిరంగా ఉండాలి మనం ఈ వాక్యంలో విడిచిపెట్టేది లేదు మీరు వింటున్నారు ఇంతకాలం ఆరు సంవత్సరాలు కదా ఈ యొక్క వాక్యాలు ఇక్కడ విని విని మీరు విన్నట్టుయు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియునిలా ఇది మీకు కలుగును ఏం కలుగుతుంది సమాధానం పైన మీకు మీరు ఆయన ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలా మీకు సమాధానం కలగాలంటే ఈ బోధ నుంచి మీరు తొలగిపోవద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తుండే కానీ భ్రష్టత్వం సంభవించింది కాబట్టి అనేకులు ఈ బోధ నుంచి తొలగిపోయారు గత మూడు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఈ విషయాలు అదే రీతిగా భ్రష్టత్వం సంభవించింది ప్రపంచం విస్తరించింది ఇది మీకు ఎన్నిసార్లు చూపించిన ఈ వాక్యాలు ఇంటర్నెట్ చాలా ప్రాంతాలను మనం అప్లోడ్ చేసినాం ఎయిటీన్ సెంచురీ అంటే దగ్గర దగ్గర ఇప్పుడు రెండు మూడు వందల సంవత్సరాలు అనుకుందాం ఐర్లాండ్ లో ఒక అమ్మాయికి ఆమె పేరు మాగ్రేట్ మెక్డోనల్డ్ ఆమె పేరు మాగ్రేట్ మెక్డోనల్డ్ అమ్మాయి చిన్న వయసే చాలా జ్వరంతో రోగంతో ఉండి మంచం మీద పండుకొని చాలా కాలం తర్వాత ఆ రోగం నుంచి విడుదల లేచింది లేచి ఆమెకు దర్శనం కలిగింది ఆ దర్శనం ఏంటంటే అందరూ ఎత్తబడుతున్నట్లు ఆ దర్శనము ఒక చర్చ్ లో ఆదివారం దేవుడు సస్థరచడానికి సాక్ష్యాలు ఇస్తారు కదా మనుషులు అట్లా సాక్ష్యం ఇస్తుంది ఆ పాప సాక్ష్యం ఇస్తూ చర్చ్ లో ఐర్లాండ్ దేశంలో ఒక చర్చిలో సాక్ష్యం ఇస్తుంటే ఆ చర్చ్ లో ఒక సేవకుడు ఆ రోజే ఆ చర్చికి వచ్చిండు మీరు బాగా తెచ్చుకోండి భ్రస్త్వం ఎట్లా విస్తరిస్తుందో లోకంలో ఆ పాశ్చా ఎక్కడెక్కడో సేవ చేసుకుంటూ ఆ రోజు ఆ సండే ఆ చర్చికి అక్కడ ఆ కూర్చొని ఆ పాప సాక్ష్యాన్ని చెప్తుంటే విని వినినప్పుడు దాన్ని స్వీకరించి ఆ క్షణము ఆ పాపకు కలిగిన దర్శనము బైబుల్లో ఉందా లేదా అని పరిశీలించుంటే ఆ వ్యక్తి పేరు జాన్ డార్బీ ఆయన పేరు ఇవన్నీ మనం ఇంటర్నెట్ లో మన రికార్డింగ్స్ లో ఉన్నాయి ఎప్పుడైనా మీకు ఓపిక ఉంటే తీరిగ్గా వాటిని వినండి ఆ జాన్ డార్బీ అనే పాస్టరు ఆ ఆ టైమ్ అక్కడ ఐర్లాండ్ దేశం ఐర్లాండ్ అంటే ఇంగ్లాండ్ దగ్గర ఉండే దేశం అది అక్కడ పాప సాక్ష్యం విని ఆయన వాక్యం తయారు చేసుకొని అటు తర్వాత భాగంలో ఐర్లాండ్ నుంచి ఆయన ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ స్వాస్థ ప్రాంతీయుడు ఇంగ్లాండ్ సంబంధించిన వాడు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వాడు అక్కడ నుంచి ఐర్లాండ్ కి ఎక్కడ వాక్యం చెప్పని పెంపాలనే చర్చిలో అక్కడ ఆ పాప సాక్ష్యం విన్నాడు ఆ సాక్ష్యం విని అందరు ఎత్తబడుతున్నారు విడబడ్డ వాళ్ళకి చాలా కఠినమైన శ్రమలు ఇవన్నీ ఆ అమ్మాయి సాక్ష్యం చెప్తుంది నాకు అది చూపించిన దేవుడు దాని తర్వాత నేను స్వస్థత పొందిన అని చెప్తుంటాం పాప ఆ వాక్యం పట్టుకొని సాక్షాన్ని ఆయన తీసుకొని దాన్ని వాక్యంగా మార్చుకొని దానికి తగినట్లు వాక్యాలు ఉన్నాయని వెతికితే ఎక్కడ దొరుకుతాయి ఈ వాక్యం లేని వాక్యం కొరకు నువ్వు ప్రయాస పడితే దొరకదు ఉన్న వాక్యం పట్ల ఎందుకు ప్రేమ చూపించాం అంత ఆసక్తి ఎందుకు చూపించాం లేని వాటి కొరకు ఎంత కష్టపడని దొరకవు నువ్వు కంప్యూటర్ సాఫ్ట్వేర్ పెట్టి సర్చ్ కొట్టినా ఇంటర్నెట్ లో సర్చ్ ఎక్కడ ఉండవు ఎందుకంటే ఇందులో లేనప్పుడు ఎక్కడ ఉండవు ఇందులో లేనివి ఉన్నాయంటే ఖచ్చితంగా అది పుట్టింది అవి మనం తీర్మానించుకోవాలి దాన్ని కఠినంగా దాన్ని అసహించుకోవాలి మనం జాన్ టార్బి అనే పాస్టర్ దాన్ని అక్కడ నుంచి ఇంగ్లాండ్కి అక్కడి నుంచి ఇంగ్లాండ్కి వచ్చి ఇంగ్లాండ్ తర్వాత ఆయనని కొంతమంది సేవకులు ఆ రోజులలో అమెరికాకి పిలిచారు సువార్త పని కొరు అక్కడ పోయి దాన్ని పబ్లిసిటీ స్టార్ట్ చేసిండి ఎత్తబడే సంఘం అనే బోధని అక్కడ స్టార్ట్ చేసిండు ఆయన ఆ చిన్న పాపకు వచ్చిన ఆయన వాక్యంలాగా మార్చుకొని దానికి అనుగుణంగా వాక్యాలు లేని లేకున్నా గానీ దాన్ని వ్యాఖ్యానంగా మార్చుకుని అమెరికా పాస్టర్స్ కి రోగాన్ని అంటగట్టి జాన్ డార్బి ఆ జాన్ డార్బి అనే సేవకుడి నుంచి ఒక చాలా మంచి సేవకుడు ఉండే మూడి అని డిఎల్ మూడి అనేవాడు చాలా గొప్ప సేవకుడు చరిత్రలో యునైటెడ్ స్టేట్స్ లో ఆయన దాన్ని స్వీకరించి ఆయన స్వీకరించి ఆయన నుండి అనేకులకు అంటుకుంది రోగం విలియం బ్రెన్హాం అనే గొప్ప సేవకుడు అద్భుతాలు విశేషమైన అద్భుతాలు జరిగినాయి ఆయన సేవలో దాన్ని గొప్ప గొప్ప సేవకులంతా దాన్ని పట్టుకున్నారు ఆ రీతిగా అది పబ్లిసిటీ అయింది అద్భుతాలు చేసే సేవకుడు ఆ వాక్యాన్ని చెప్తే ఆటోమేటిక్ గా సంఘాలు స్వీకరిస్తున్నాయి అట్లా స్వీకరించినాయి చరిత్రలో కాబట్టి సరే పలాని సేవకుని ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి స్వస్థత జరుగుతున్నాయి కుంటి వాళ్ళు చూపులు పొందుతున్నారు అవి వినడానికి బాగున్నాయి చూడడానికి బాగున్నాయి కానీ చెప్పబడ్డ వాక్యం ప్రభుకు అనుగుణంగా ఉందా లేదా ఎందుకంటే బైబిల్ ఏముందంటే Gifts and callings are without repentance. That means, Jincción with righteous друзей. I saw him. He can't take that gift into a snake, He can't make this gift without God any dealer. He can't take that gift from God any other person. That means, This is my question, that you can deal with that. If you have English, to ask, Gifts and calling are without repentance. That means, That means, కానీ నేను తెలుగులో ఎప్పుడు దాన్ని ఎందుకు అంతగా జాగ్రత్తగా ఆలోచించలేదు ఈ క్షణం ఆలోచించాల్సిందే గిఫ్ట్స్ అంటే వరాలు కాలింగ్ అంటే పిలుపు ఈ రెండు రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము పాపక్షమపణ లేకున్నా జరుగుతాయంట సరే ఎందుకు పిలుచుకుంటాడు బాగా తీసుకోండి ఫరం కూడా పిలుచుకున్నాడు హిరది కూడా పిలుచుకున్నాడు శివక్ నివుక కూడా పిలుచుకున్నాడు శివక్ గణహీనమైన ఘటనలు కూడా ఆయన సేవకి పిలుచుకున్నాడు ఎందుకంటే ఆయన ప్రణాళిక నెరవేరాలంటే వాళ్ళు వాళ్ళ అవసరం ఘనమైన పాత్రలు కావాలా గణహీనమైన పాత్రలు కావాలా మన ప్రభు సెలువై పడాలంటే ఇష్కరి యోత్ కావాలా ప్రధాన యాజకులు కావాలా ఆయన కావాలా ఎవరైనా రోమ రోమియుడు పిలాత్ ఫిలాత్ ఉండాలా వాళ్ళని అరీతిగా దేవుడు ఏర్పరచుకున్నాడు పిలాతుకు అవకాశం ఉన్నా పిలాత్తు ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు భార్య హెచ్చరించినా వాడుకోలేకపోయిన అవకాశం పిలాత్ ఎందుకంటే ఆయన పొజిషన్ కాపాడుకున్నాడు పిలాతు యూదులకు నేను అనుగుణంగా యేసుని శిక్షించకపోతే నా పొజిషన్ పోతుంది అని కాంప్రమైజ్ అయిపోయింది పిల్లలు దేవుడు పిల్లలతో ఒక అవకాశం ఇచ్చిన రచ్చు నీకు అధికారం ఉంది కదా ఈ రోజు ఎవరైనా విడిచిపెట్టచ్చని నువైనా విడిచిపెట్టచ్చు కదా నీకు ఆయనకు అవకాశం ఇచ్చింది కానీ అవకాశం వాడుకోలేదు ఎందుకు వాడుకోలేదంటే ఏసుని విడిచిపెడితే వీళ్ళందరూ విజృంభించి అరుస్తారు అల్ల కాలం అయింది కాబట్టి అప్పుడేమవుతుంది చక్రవర్తి ఏం చేస్తాడు నా పొజిషన్ ఇక్కడికి తీసేస్తాడు అప్పుడు నేను సామాన్య మనిషిని అయిపోతా ఇప్పుడు నేమో రాజులాగున్నాను ఈ ప్రాంతానికి ఎరుసలిం ప్రాంతానికి అని సమాధిలో పడి లోకాన్ని సంపాదించుకోండు లోకాన్ని సంపాదించుకుంటూ ఆయన ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేక పెట్టి సరే ఎందుకు వాడుకోలేదంటే మీరు బాగా అర్థం చేసుకోవాలా అది విధానం దేవుని విధానం నిన్ను ప్రతి క్షణము ఆయన శ్రమల గుండా శ్రమ పరిశ్ర చేపిస్తానే పరిశ్రమలకు బోధిస్తానేటప్పుడు నువ్వు విశ్వాసంతో ఆ పరిశ్రమలో విజయం పొందుకోవాలా ఆయన ఏ రీతికైతే సైతాం మీద విజయం పొందిండో మనం కూడా అదే రీతిగా పొందాలి అపవాది చేత శోధించబడటకు అరణ్యంలోకి కొనిపోబడిండు ఆయన మరణించక ముందు ఉపాసం ఉన్నాక నలభై దినములు ఆయన నలభై దినములు ఉపాసం ఎందుకు అంటే ఆయన మరణం చూడానికి నువ్వు లెంటి డేస్ వల్ల ఉపాసం ఎందుకుంటావు రాల్ట్ బోధైది ప్రపంచం అంతటా కేథలిక్స్ మతస్థుల నుంచి ప్రొటెస్టెంట్ మతస్థులకు వచ్చింది వాళ్ళందరు నలభై దినాలు ఉపాసం ఉంటారు ఆ రోజు పూలు పెట్టుకోరు మటన్ తినరు నలభై రోజులు చికెన్ తినరు బిర్యానీ తినరు పండగలు చేసుకోరు పెళ్లిళ్ళు చేసుకోరు ఏమి చేసుకోరు ఎందుకంటే మన ప్రభువు నలభై దినాలు ఉపాసనాడు కాబట్టి నేను కూడా ఉపాసముట్టాను ఆయన మరణం శిలు మరణం పొందడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి ఉపాసం ఉన్నాడు నువ్వేం మరణం పొందుతున్నావు నువ్వు ఎందుకు ఉపాసం ఉంటావు నీకు తెలియదు ఎందుకంటే యశ గ్రంథంలో నేను మీకు ఎన్నిసార్లు చూపిస్తాను ఉపవాసం అనేది ఆహారానికి సంబంధించింది కాదు అని ప్రభు చెప్పిండు ఒకడు తన శరీరాన్ని గాయపరచుకోవడం తినకుండా ముఖాన్ని వికారం చేసుకొని ఉండేది కాదు ఉపాసం నేను అటువంటి ఉపాసం కోరుకోలేదు ఉపవాసానికి యశాయ గ్రంథంలో తప్ప ఎక్కడ లేదు ఇంకా అధ్యాయమా యశయ గ్రంథం యాభై ఎనిమిది ఉన్నది ఉపవాసానికి సంబంధించిన అర్థం ఈ లోకంలో ఎక్కడ లేదు క్రైస్తవ మతంలో అసలేదు నేను చెప్తున్నా ఖచ్చితంగా బీదల పట్ల కణికరం చూపించడం ఉపాసం అన్నాడు చెరసలలో బంధించబడ్డవాడికి విముక్తి కల్పించడం అసలైన ఉపాసం అన్నాడు బందికట్లు కట్టబడ్డవాడి బంది కట్లను అసలైన ఉపాసం అన్నాడు బలహీనులను ఆదరించడం ఉపాసం ఉపవాసానికి అసలైన అర్థం ఆత్మీయ అర్థాన్ని ప్రభు మనకి పాత నిబంధన కాలంలో చూపించింది కృత నిబంధన కళ అర్థం చేయలేకపోతున్నారు మనుషులు నాకు ఉద్యోగం లేకుండా ఉపాసం నాకు శాలరీ ఆటలు కాబట్టి ఉపాసం ఉంటా పెళ్లిలు కాకుండా ఉపాసం ఉంటా అది పనికిరాని ఉపాసం ఎందుకంటే నువ్వు సరిగా అర్థం చేసుకోలే ఉపాసనకు అర్థం ఉపాసం అనేది ఆత్మీయమైనది అది వేదనతో కూడినది అన్న విషయాన్ని చేస్తున్నాడు ఇతరుల పట్ల ఇతరుల రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలా కాబట్టి ఉపాసం ఉండాలనే విషయాన్ని చేస్తున్నాడు ఇతరులు బానిసలాగా వాళ్ళకి విడుదల కల్పించిన కొరకు నువ్వు అన్నాడు అంటే అసలు ఉపాసం అదే చెప్తున్నాడు తిండికి సంబంధించింది కాదు నీ శరీరాన్ని గాయపరచుకునే సంబంధించింది కాదు అన్న విషయాన్ని చెప్తున్నాడు కానీ మనం ఎంత చెప్పినా దాన్ని వాళ్ళు స్వీకరించాలన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి తెలుసు రాష్ట్ర ప్రకారంగా రెండో పత్రిక ప్రకారంగా మొదట భ్రష్టత్వం సంభవించాలా అది ఎవరు దాన్ని తృణీకరించడానికి అది ప్రవచనం కాబట్టి ప్రపంచం ఎందుకు భ్రష్టత్వం సంభవిస్తుందో మీరు అర్థం చేస్తున్నారు మాగ్రేట్ మ్యాక్డానల్ నుంచి డార్బీకి డార్బీ నుంచి మూడీకి మూడి నుంచి ఇంకా రకరకాల సేవకులకి విలియం బ్రెన్హాము క్యాథరిన్ కుల్మెన్ ఇంకా గొప్ప సేవకులు వాళ్ళ పేర్లు అన్ని తీసుకుంటే కొంత కష్టం మనకి సరే మనం మొదటి నుంచి కూడా పేర్లు తీసుకోద్దాం తీర్మానించుకున్నాం కానీ ఇవి మటుకు తీసుకోక తప్పదు ఎందుకంటే ఇవి రూట్ ఆఫ్ అరిజిన్ ఎక్కడా ఆరంభమైందో అవి మనం చూడక తప్పదు కాబట్టి ఆ రీతిగా దర్శనాన్ని నమ్మి ఒక పాప దర్శనం చెప్తే పాప కదా దేవుని బిడ్డ గదా అని నువ్వు నమ్మినావు కానీ వాడు ఎవడన్నా మోసగించవచ్చు కదా దార్బిల్ లాంటి గొప్ప సేవకుని మోసగించింది మూడీ లాంటి గొప్ప సేవకుని మోసగించింది విలియం బ్రెన్హాం లాంటి చాలా గొప్ప సేవకుడు నాకు చాలా ఆయన పట్ల చాలా నాకు శ్రద్ద ఆసక్తి మంచి సేవకుడు కానీ ఆయన బోధలు అన్ని తర్మాలు ఎప్పుడైతే ఆ బోధను స్వీకరించిండో ఎందుకంటే పాపులారిటీ అదే బోధ రోజులలో కానీ దాన్ని తగినట్లు చెప్పకపోతే నేను తృణీకరిస్తుంది సంఘం వాటి సంఘాన్ని సమాధాన పరచడానికి వరకు నువ్వు అటువంటి బోధన స్వీకరించి అతీతంగా చేసినావు కాబట్టి చూడండి నేను మీకు ఒక వాక్యం చూపిస్తా ఎవరైనా టైం చెప్తే మనం ఇంకెంత సేపు ఇక్కడ సమయం గడపాలి ఎందుకంటే మీక గ్రంథాన్ని మనం ఈ రోజు ముగించలేము నాకు తెలుసు నైన్ కదా ఇంకొక టెన్ మినిట్స్ మీకు ఒక వాక్యాన్ని చూపించేసి ఈ యొక్క ఈ రోజు మనం ముగించుకుంటాం చూడండి హుషే గ్రంథంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు మీక బాగపు చివరి భాగానికి వస్తే గొప్ప ఎందుకు శమల గుండా మరణించాల్సి వస్తుంది వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం హోషయ గ్రంథము ఆరో అధ్యాయంలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం మనం తిరిగి దర్శనం రాసిన పత్రిక తర్వాత వస్తాం హోషేయ గ్రంథము ఆరో అధ్యాయం ఇది సాధారణంగా గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకుంటా ఉంటారు సంఘాలలో గుడ్ ఫ్రైడే రోజు ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు కానీ అది దేనికి సంబంధించిన విషయం మనం అర్థం చేసుకుందాం దానికి ముందు పేతులు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం అక్కడ మీరు అట్లా చేయి పెట్టుకోండి అడ్డము పేపర్ ట్రేసర్ పెట్టుకోండి లేకుంటే ఆ తాడు పెట్టుకోండి ఎర్ర తాడు ఉంటుంది కదా చూడండి పేదలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఒక విషయం మీరు మర్చిపోద్దు చెప్తున్నాడు చూడండి ఏది మర్చిపోద్దు ఎందుకు దేవుని వాక్యము శారీరకమైంది కాదు ఆత్మీయమైంది ఎందుకు అది చూడండి మూడవ అధ్యాయం అధ్యాయము పేతురాశన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడి మనం ఎప్పుడు మర్చిపోద్ది ఈ సంగతి లేకపోతే ఆయన అంతగా హెచ్చరించాడు ఒక సంగతి మనం మర్చిపోవద్దు మన జీవితంలో దేవుని వాక్యాన్ని జ ఈ సంగతిని మనం మర్చిపోద్దు ఏదా సంగతి చూడండి ఏదనగా ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరంలో ఒక దినం వలె ఉన్నవి నీకే వెయ్యి సంవత్సరాలు అంటే వెయ్యి వెయ్యి సంవత్సరాలు అది ముందు పోతా ఉంటది కానీ ఆయన దృష్టిలో ఒక వెయ్యి సంవత్సరాలు మళ్ళా వాపస్ ఒక దినకొస్త మళ్ళా వెయ్యి సంవత్సరాల ముందు పోతా ఉంటాయి ఇది మనం మర్చిపోదు టైం ఆయన దృష్టిలో టైం అట్లుంటది కానీ ఆయన దృష్టిలో మన మ్యాథమెటిక్స్ లాగా ఉండదు ఈ విషయం బాగా అర్థం ఈ లోకపు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మీద ఆధారపడింది ఫిజిక్స్ అంటే మీకు తెలుసు కదా ఏమంటారు ఫిజిక్స్ అంటే తెలుగు ఏమంటారు ఫిజిక్స్ ని ఏం శాస్త్రం అంటారు భౌతిక శాస్త్రమే కరెక్ట్ భౌతిక శాస్త్రం ఎవరికొకరికి వస్తుంది నాకు తెలుస్తుంది కాబట్టి భౌతిక శాస్త్రం అంటే ఈ లోకానికి సంబంధించింది ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఈ లోకానికి సంబంధించింది కానీ అయిన మ్యాథమెటిక్స్ కరెక్ట్ మ్యాథమెటిక్స్ మందిరానికి కొలతలు వేయమన్నప్పుడు మోసేకి ఇచ్చిండు మ్యాథమెటిక్స్ దాని తర్వాత ప్రణంగి చివరి భాగానికి వస్తే మల్లా నరపుత్రు దానికి కొలతలు వేయమన్నాడు మందిరం కొలతలు వేసిండు చివరి మందిరం అది ఆయన లోకంలో స్థాపించే మందిరం కొలతలేమన్నాడు అక్కడ అంటే తిరిగి కొత్తగా మందిరం కట్టబడుతుంది అది మనుషుల హస్తాల చేత కట్టబడే మందిరం కాదు అది అది ప్రభు తనంతట తానే నిర్మించే మందిరం అది మనకు సంబంధించింది మన కొలతలు ఎట్లుంటే అని చూపిస్తుంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటాయి అవి చచ్చౌకంగా ఉంటది అన్నది ఒక వాక్యం ఆ మందిరము చివరి మందిరం యుగ సమాప్తి తర్వాత ఆయన లోకంలో అడుగుపెట్టినప్పుడు కట్టబడ్డ మందిరము చచ్చౌకంగా ఉండెను అంటే స్క్వెయర్ అని ఇంగ్లీష్ లో ఫోర్ స్క్వెయర్ అంటే ఫోర్ కోణాలు కరెక్ట్గా ఉంటే ఆయన విషయాన్ని చెప్పిస్తుండే పర్ఫెక్ట్ మందిరం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండదు అది యుగ సమాప్తి మందిరము పర్ఫెక్ట్ మందిరం సరే ఇక్కడ పేతురు చెప్తున్న ఈ వాక్యం ఏంటంటే ఇది మనం మర్చిపోవద్దు చెప్తున్నాడు ఏంటది ప్రభు దృష్టికి అంటే ఆయన ఆయన దృష్టిలో ఎప్పటికైనా టైం ఒకటే రీతికి ఉంటుంది అని చెప్తుండేందవత్సరం వల్లే వెయ్యి సంవత్సరంలో ఒక దినం వల్లనే ఉంటాయి మనకి ఈ మ్యాథమెటిక్స్ చాలా ఇష్టం నేను టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లో చాలా కష్టంతో పాస్ అయినా కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అది అంతగా మనం పట్టించుకోలేదని ఈ లోకంలో బ్రతకాలంటే మ్యాథమెటిక్స్ చాలా అవసరం కానీ ఆయన లోకంలో బ్రతకాలంటే ఈ మ్యాథమెటిక్స్ నీకు అవసరం ఏ మ్యాథమెటిక్స్ కావాలా రెండు కావాలా లేదా ఈ లోకంలో కూడా బ్రతకాలా ఆయన దృష్టిలో కూడా మనం బ్రతకాలా లేదా కదా కాబట్టి ఇప్పుడు బాగా తీసుకోండి ఒక సంవత్సరము ఒక దినము వెయ్యి సంవత్సరంలతో సమానము అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది కాబట్టి నీకు హుషే గ్రంథములను ఈ వాక్యపు నేను చూపించే వాక్యం ముగించక ముందు అర్థం కావాలంటే ఆ సంవత్సరంలో నీకు జ్ఞాపకంగా రావాలి ఒక దినము వెయ్యి సంవత్సరం వెయ్యి సంవత్సరం ఒక దినం ఉల్టా బ్యాక్వర్డ్స్ ఫార్వర్డ్స్ హుషే గ్రంథము ఆరో అధ్యయంలో చెప్పబడుతున్న వాక్యం చూడండి ఇప్పుడు మనము యహోవ యోధకు మర్లుదము రండి ఎందుకు ఇంతకు మరలలేదు గొప్ప మనము యహోవ యుద్ధకు మర్లుదము అంటే ఉల్టా బోధము ఇంతకాలము ఆపోజిట్ గా పోతున్నాం యహోవాకు వీపు చూపిస్తున్నాం ముందు పోతున్నాం మర్లుదాం రివర్స్ బోధం బ్యాక్ మీక గ్రంథపు చివరి భాగం వాళ్ళు చేస్తున్న ప్రార్థన అదే మనం పోయినవరం చూసినాం మీక గ్రంథంలోని గొప్ప జనము పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేసుకుంటున్నారు మాకు తగింది శిక్ష ఇది మేము చేసుకున్న తప్పుకు మాకు తగిన శిక్ష కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ప్రార్థన ఇది మనము యోవ యకు మరలుదము రండి అంటే తిరిగి వెళ్దాం ఆయన సన్నిధి తిరిగి వెళ్లాలా ప్రతి సేవ జీవితంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు వాపస్ తిరిగి వెళ్లాలా నువ్వు ఆయనను విడిచిపెట్టి ఎక్కడికో నీ సొంత మార్గాన్ని వెనుకున్నావు ఇందాక చూసినాం ఎవడి మార్గం వాడే వెతుకుని వెళ్ళిపోతున్నాడు అని ఇందాక వాక్యం కాబట్టి ప్రతి సేవ జీవితంలో గొప్ప క్రైస్తవ జీవితంలో ఇది ఒక బలీనత మనుషులను ఆకర్షించుకోవాలంటే నేను ఒక కొత్త బోధ తీసుకొని రావాలా నీ సొంత తలంపులు ఉపయోగిస్తున్నావు నువ్వు ఆ రీతిగా నువ్వు ధనవంతును అవుతున్నావు గానీ నువ్వు దేవుని దృష్టిలో దరిద్రునివే ఎందుకు ఈ లోకంలో నువ్వు ధనవంతు నేరకొచ్చి లక్ష మంది నీ సన్నిధిలో నీ సేవలో ఆరాధన చేస్తున్నారంటే నువ్వు ధనికునివి కదా శారీరకంగా ధనికునివే ఆత్మలో దరిద్రునివ్వే ఎందుకంటే నువ్వు అబద్దాన్ని ఆశ్రయించినవు అబద్దంతో సమాధానం చేసుకున్నావు ఇందాక చూసినావు వాక్యం కాబట్టి గొప్ప జనం అందరూ శ్రమల గుండా పోతూ ఏమని ప్రార్థన చేస్తున్నారో చూడండి ఆరో అధ్యాయం దానికి సంబంధించింది గుడ్ ఫ్రైడే కి సంబంధించింది కాదు కానీ గుడ్ ఫ్రైడే సంబంధించినట్లు బోధ ప్రకటిస్తారు ప్రపంచ సేవకులు చూడండి మనము యహో యొక్క మర్లుదము రండి అని గొప్ప జనం అంతా తీర్మానించుకుంటున్నారు హృషయ గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచ్చిన ఆయన మనలను చీల్చి వేసను ఎందుకు ఎందుకు చీల్చివేసిండు శ్రమల గుండా నువ్వే నేను తృణీకరించిన కాబట్టి సైతానికి అప్పగించండి చీల్చడం అంటే ఏం చెప్పండి తోడేలు చీల్స్తది రక్కి చీల్చుతాయి ఎందుకంటే అవి పీసెస్ పీసెల్లాగా కట్ చేసుకుని తినవయం చీల్చుతాయి చర్మాన్ని చీల్చి తింటాయి కాబట్టి దేవుడు సైతానికి ఏరీతి మనల్ని అప్పగిస్తాడు కాబట్టి సర్పంలోకి తిల్లక అప్పగిస్తాడు అన్న విషయం మనం ఎన్నిసల్ ధ్యానిస్తున్నాం ఇక్కడ కాబట్టి ఆయన మనలను చీల్చివేసను ఆయనే మనలను స్వస్థపరచును చీల్చినాక నువ్వు మరణిస్తావు మరణించినాక నీకు శాశ్వతమైన స్వస్థత అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు చూడాడు ఆయన మనల్ని కొట్టెను ముందు పెట్టుకుంటాడా ఆయన తృణీకరిస్తే నువ్వు ఎంతకాలం నిన్ను ఓర్చుకుంటాడు నేను నిన్ను ఎంతగా ఎత్తుకొని నడిపిస్తామంటాడు యేషగ్రంథం చివరిదయం చూడండి ఎన్నిసార్లు నేను మిమ్మల్ని ఎత్తుకొని ఆయన గానీ మీరు నన్ను తృణీకరిస్తానంటాడు ఆయన మనల్ని కొట్టేను ఆయనే మనలను బాగు రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును మరియు ఆయన సముఖ మందు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును Are there. And 3 అనేది చివరి అవకాశం అన్న విషయం మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మొదటి దినము రెండు దినములు మూడు దినములు అంటే మూడు వేల సంవత్సరాలు అన్నట్ట ఇందాక వాక్యం ప్రకారం పేతులు రాష్ట్ర పత్రిక దాని అయితే ఒక దినం అంటే వెయ్యి సంవత్సరం రెండు దినముల తర్వాత అంటే మన ప్రభు చనిపోయి తిరిగి లేచి అంటే రెండు దినములు అయిపోయినాయి అంతేనా రెండు దినములు అయినాయా ఇది టూ కదా అంటే రెండు దిన మూడవ దినం ఇది కి రెండు దినములు అయిపోయినట్టు 2001 థౌజండ్ వన్ నుంచి మూడవ దినం స్టార్ట్ అన్నట్టు లేక త్రీ థౌజండ్ ఇయర్స్ స్టార్ట్ అయినట్టు ఆరంభం కాబట్టి టూ అంటే రెండు దినాలు అయిపోయినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు టూ ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి రెండు దినముల తర్వాత ఏం జరుగుతుంది శ్రమల తర్వాత ఆయన తిరిగి మనల్ని బ్రతికించను అందరూ మరణిస్తారు అందరూ చీల్చి వేయబడతారు తిరిగి బ్రతుకుతారు ఆయన సమ్ముఖం ముందు మూడవ దినమున అంటే ఆయన ఈ లోకంలో అడుగు పెట్టినప్పుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు థర్డ్ మిలీనియం ఏమంటారు దాన్ని ఇంగ్లీష్ లో రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును మనము ఆయన సముఖ మందు మూడవ దినమున ఆయన మనను స్థిరపరచును అప్పుడు మనం ఆయనని ముఖాముఖిగా చూస్తాం సరే ఇంకా ఇంత బాగుంది చూడండి ఇక్కడ వాక్యం అక్కడికి బంద్ చేస్తారు గుడ్ ఫ్రై రోజు ఇంకా దాని తర్వాత ధ్యానించారు కానీ అసలైన వాక్యం దానికి ఉంది చూడండి యోహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అంతవరకు సంపాదించుకోలేదు ముస్లామం వచ్చేట్లు రాచర్ కల్ట్ బోధలో ఆయన జ్ఞానం లేదు సైతాన్ జ్ఞానం ఉంది సైతాన్ తెలివి ఉంది ఈ లోకాలను సంపాదించుకుంటే తెలివి ఉంది కానీ అప్పుడు వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటున్నారు ఏమని తెచ్చుకుంటున్నారు యూహమాను కూర్చున్న జ్ఞానము సంపాదించుకుందాము రండి యూహో జ్ఞానము సంపాదించుకున్నకు ఆయనను అనుసరించము అంతవరకు అనుసరించలేదు శ్రమల కాలంలో బుద్ధి తెచ్చుకుంటున్నారు ఉదయం తప్పక వచ్చు రీతి ఆయన ఉదయించును ఆయన మన జీవితంలో ఉదయించాలా తెల్లవారి వేకో చుక్క మన హృదయలో ఆయన ఉదయించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు అంతవరకు చీకట్లోనే ఉన్నారు కదా వీళ్ళంతా వర్షము వలె ఆయన మన యొద్కు వచ్చును ఆయన తిరిగి వస్తాడు వర్షం దేనికి సాదృశ్యం నీళ్లకు సాదృశ్యం నీళ్ళు దేనికి సాదృశ్యం వాక్యానికి సాదృశ్యం వాక్యము సత్యానికి సాదృశ్యం మన ప్రభుకు సాదృశ్యం కాబట్టి ఆయన ఏ రైతికి వస్తున్నాడు వర్షం రూపకంగా వస్తున్నాడు అంతేనా వర్షము వలె ఆయన మన యొద్ధకు వచ్చును భూమిని తడిపి అంటే భూమి అంటే గొప్ప జనం సాదృశ్యం ఆకాశవాసులు అంటే లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం ఇంకటి వాళ్ళు సత్యాన్ని గ్రహించి స్థిరపడ్డవాళ్ళు ఆయన సన్నిధిలో స్థిరపడ్డవాళ్ళు కానీ భూమి అంటే సగం సత్యం సగం అబద్దం లో జీవిస్తున్న క్రైస్తవులకు సాదృశ్యం కాబట్టి భూమిని తడిపి తులకరి వర్షము కడువరి వర్షము వలె ఆయన మన యొద్కు వచ్చును సరే బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైనా మేఘములు కనిపించినప్పుడే వర్షం పడుతుంటారు కదా మేఘంలో వచ్చినాకనే వర్షం పడతాయి కాబట్టి తెసలి రాష్ట్ర పత్రికలు ఈ వాక్యం మీరు ఎన్నిసార్లు చేసుకుంటారు ర్యాక్చర్ కల్ట్ బోధకులు దాన్ని తారుమారు చేసి పడేసారు ఆయన ఏ రీతికి ఇక్కడ ఏముంది వర్షం వలే ఉంది ఇక్కడ హోసేలాలు వర్షము వలే ఆయన మన యుద్ధకు వచ్చును భూమిని తడిపినట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలే ఆయన మన యుద్ధకు వచ్చును తొలకరి వర్షం అంటే రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినాడు కడవరి వర్షం అంటే ఇప్పుడు రాబోతున్నాడు అన్న విషయం జ్ఞాపకొస్తున్నాడు ఏ రీతికి వస్తున్నాడు వర్షం రూపకంగా వస్తున్నాడు అంటే వర్షం రూపకంగా అర్థం ఆయన నిజంగా వర్షమా ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు కదా ఇప్పుడు చూడండి తెలసిన రాష్ట్ర పత్రిక ఎంత అడిగినా గాని తెలసిన రాష్ట్ర పత్రిక ఒకటే చూపిస్తారు కానీ అందులో ఎత్తవడే సంఘం బోధ ఎక్కడ నేను మట్టి సంవత్సరాలు చూస్తున్నా ఎప్పుడు చూడలేదాన్ని రాప్చర్కల్ బోధకులు రాప్చర్కట్ సంఘాలు ఆ యొక్క వాక్యాన్ని చూపిస్తాయి ఏమని చూపిస్తాయి చూడండి మొదటి తెరస రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఇది సాధారణంగా ఫినరల్ సర్వీస్ లా నేను చెప్పేవాడిని ఎవరన్నా చనిపోయినప్పుడు సమాధి జైనింగ్ అక్కడ సమాధి తోటలో ఉన్నప్పుడు ఆ సమాధి చేయకముందు అందరు అక్కడ కూర్చుంటే చివరిగా ప్రార్థన చేయకముందు ఈ చిన్న వాక్యం చెప్పేవాడిని నేను చెప్పి ఎందుకంటే అంత దుఃఖంలో ఉంటారు ఏడుస్తుంటారు ఇక చివరిగా సమాధి చేయబడుతుంది శరీరము ఇంకా మళ్ళా అనిపించదు కాబట్టి ఆ టైంలో చాలా వేదనతో ఏడుస్తుంటారు కుటుంబీకులందరు వాళ్ళు వాళ్ళ ఏడుపును చేస్తున్నాక నాకు కూడా బాధ ఉంటది వాళ్ళకి నేను ఆదరణకరంగా చెప్పాలి ఎందుకంటే ఇది లాస్ట్ వాక్యం ఆ కుటుంబం ఆ రోజు వినాల తర్వాత వినర్ తర్వాత నాకు కూడా అవకాశం ఉండదు ప్రార్థన అయిపోయిందంటే అందరు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ ఏడుపు మానాల కాబట్టి వాళ్ళకి నేను ఏరీతిగా చూపించాల వాక్యం అన్నప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం కోస్తా ఉంటుంది చూడండి పదమూడవ వచనంలో సహోదరులారా నిరీక్షలు లేని ఇతరుల మీరు దుఃఖపడవద్దు మీరు ఏడవద్దు నిరీక్షలు లేని ఇతరులు ఈ లోకంలో ఉండే వాళ్ళకి నిరీక్షణ లేదు కాబట్టి నేను ఈ ఈ జన్మ ముగిస్తా మళ్ళీ ఇంకొక జన్మ జంతువులాగా పొడుతున్నా పశువు లాగా ఇది లోకపు విధానం నాకు మళ్ళీ ఇంకొక జన్మ ఉందని నమ్మే లోక విధి ప్రతి మతంలో ఉంటది బోధ కానీ బైబుల్ లేదు ఒకటే జన్మ జన్మ అనేది ఒకటే వన్ అండ్ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇది అంతే దీని తర్వాత వేరే జన్మ లేదు బైబుల్ చెప్తుంది అని మనం నమ్ముతున్నాం అందుకే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది పౌలు పౌలు చాలా దేవుని భయ వాక్యంలో ప్రవీణత పొందినవాడు ఆయన చెప్తున్న విషయమేంది నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు మాకిష్టం లేదు నిద్రించిన వారి విషయంలో మీరు తెలుసుకోలే ఒక సత్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు కాబట్టి మీరు దుఃఖపడద్దు చనిపోయిన వాడు ఇంకా మరవబడ్డవాడు కరెక్టే కానీ మీరు దుఃఖపడదు ఎందుకంటే ప్రసంగీలో మనం ఈ వాక్యం కూడా గనించినాం చనిపోయిన వాళ్ళు శాశ్వతంగా మరవబడ్డ వాళ్ళు ఎందుకంటే వారు ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు తెలియదు వాళ్ళు అసలు ఉన్నారా లేదా సృష్టిలో అన్నది వాళ్ళకి తెలియదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు అది కాగా మనము వారిని గుర్తించలేము ఎందుకంటే మనం ఒక నెల తర్వాత వాళ్ళు మర్చిపోతాం చనిపోయిన వారిని మీకు ఎంత రక్త సంబంధికులైనా దగ్గర వాళ్ళైనా గానీ వన్ మంతే మీకు జ్ఞాపకం ఉంటది ఫస్ట్ టూ వీక్సే కొంత బాధ ఉంటది థర్డ్ వీక్ నుంచి నార్మల్ అయిపోతుంది లైఫ్ వన్ మంత్ తర్వాత నువ్వు మర్చిపోతావు ఎందుకంటే కండ్ల ముందు ఉంటేనే వాళ్ళ వాళ్ళ ఇమేజ్ నీ మైండ్ లో ఉంటుంది కండ్ల ముందు లేని వాళ్ళని నువ్వు మర్చిపోతావు అది దేవుడు మనకు పెట్టిన గొప్ప గిఫ్ట్ అది అదే రీతిగా నువ్వు ఫోటో పెట్టుకుని ఏడితే అందుకే ఫోటోలు పెట్టుకోదని దేవుడు భయ వాక్యం చెప్తుంది ఫోటో పెట్టుకుంటే ఏడిపోతుంది ఆ జ్యూషప్ లో ఏడిపోతుంది ఫోటోలు పెట్టుకోద్దని కూడా ఉంది వాక్యం ఎందుకంటే సచిపోయిన వాళ్ళు కాదు సచి వాళ్ళు సజీవులు వాళ్ళు వాళ్ళు దేవుని సన్నిధిలో చేరిన వాళ్ళు ఎందుకంటే ప్రసంగిలో చెప్పిందంటే ప్రతి ఆత్మ ఆయన సన్నిధి చేరాల్సిందే సరే అది మరొబడ్డది ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు పునరుద్ధనం జ్ఞాపకం చేసుకుంటాడు వాక్యం కానీ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఎవరు తెలియదు ప్రభు తప్ప ఎవరు తెలియదు కానీ దానికి సంబంధించిన విషయాలు ఎక్కడ చూపించలేదు బైబుల్ ఎందుకంటే పునరుద్ధరణ దిన దేవుడు తెలియవాలని జ్ఞాపకం చేసుకుంటాడు అంతవరకు వాళ్ళు మరబడ్డ వాళ్ళు ప్రసంగి అందుకే మనం గణించాలి వాక్యం చనిపోయిన వారికి సంబంధించిన విషయాలు అక్కడ చాలా బాగా రాసిండి ఆయన పౌలు దాన్ని బాగా ధ్యానించండి కాబట్టి ఈ వాక్యాన్ని మనకు చూపిస్తున్నాడు ఎందుకంటే పౌలు పాత నిబంధన గ్రంథాన్ని బాగా ధ్యానించండి ఇతరుల వల్ల మీరు దుఃఖపడకున్న నిమిత్తము నిద్రించిన వారిని గుర్చి మీకు తెలియకూడట నాకు మాకు ఇష్టం లేదు ఏందది యేసు మృతి పొంది తిరిగి లేచేనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం చనిపోయిన వాళ్ళ అందరినీ వాపస్ వస్తాడు ఒక రోజు కాబట్టి మనం దుఃఖపడిది మన ప్రియులను మనం చూసుకుంటాం కానీ అక్కడ శారీరకమైన సంబంధం లేదు అంతా దేవదూతల్లాగా ఉంటారు కదా అందుకే పునరుద్ధనం గురించి సద్దుకాయలు వచ్చిందని అడుగుతారు కదా పునరుద్ధనం లేదని ఒకటి అంటాడు పునరుద్ధనం ఉందని ఒకటి అంటాడు ఈయన్ని పరిశీలిద్దామని ఒకటి వచ్చి అంటాడు ఎవడు ఎవరికి భార్య భర్త చచ్చిపోతే ఇంకోటి ఇంకో ఏమైనా పెళ్లి చేసుకుంటాడు భార్య ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంటాడు ఎందుకంటే భర్త వయసులో పెద్దవాడు ఉంటాడు భార్య చిన్నది ఉంటుంది కాబట్టి భర్త ముందు చచ్చిపోతాడు అనేసి మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను అనుకోకండి సమానమైన ఏజ్లుంటే చాలా కాలం వ్రత్తారని నేను చెప్తలేదు ఎవరు ముందు పోతారు ఎవరు ఎంతలో పోతారు అనేది మనకు తెలియదు అది దేవుని విధానం అది నరుగిన ఆయుష్ డెబ్బంది కరెక్టే కానీ దానిపైన అగచాట్లు ఆయాసం కూడా చెప్పిండు అదే దేవుడు నిన్ను డెబ్బై సంవత్సరం వరకు రతికిం చేస్తుండే తొంభై సంవత్సరాల రతికింప చేస్తుండే నువ్వు ఇంకా నీ పని ముగించుకోలేదు లోకంలో అనే సత్యం కూడా అర్థం చేసుకోలే నువ్వు నీకు అప్పగించబడ్డ పని నువ్వు ముగించుకోలేదు నువ్వు వ్యర్థం చేసుకున్నావు నీ జీవితం ఎన్ని సంవత్సరాలు నీకు ఇష్టం నువ్వు నీ జీవితం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా వృద్ధాప్యంలో కూడా నువ్వు దేవుని సన్నిధిలో మనుషులు నడిపించలేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి మన ప్రియులను అందరినీ దేవుడు తన వెంట పెట్టుకుని వస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని ఏం చెప్తా చూడండి అది ఫస్ట్ పాయింట్ చనిపోయిన వాళ్ళ గురించి సంబంధించిన విషయం తర్వాత మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా అంటే ప్రభు ఆల్రెడీ వాగ్దానం చేసిండి ఈ విషయం అన్న విషయం జ్ఞాపం చేస్తుంది చూడండి ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అంటే ఎత్తబడము చాలా తీటగుంది ఎవడు ఎత్తబడడు ఎవడు లేయ్యడు అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు మనం ఇక్కడే ఉంటాం అనే విషయం ఫస్ట్ పాయింట్ నిద్రించిన వారిని వెంట పెట్టుకుని వస్తాడు సెకండ్ పాయింట్ మనం ఇక్కడే ఉంటాం అని చెప్తున్నాడు చూడండి దాని తర్వాత నిద్రించిన వారికి ముందుగా మనము ఆయన సన్నిధి చేరము గ్యారెంటీ అది ఆర్బాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను ఈ మూడు చాలా ముఖ్యమైన విషయాలు ఆర్బాటము ప్రధానదూత శబ్దము దేవుని బూర వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మీకు చెప్పను తర్వాత చెప్తాను అవి యుద్దానికి సంబంధించినవి యుగ సమాప్తికి సంబంధించినాయి దేవుని బూలతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు ఏం చేస్తారు మొదట ఎవరు లేస్తారు ఎవరు లేస్తారు మృతులైన వారే కదా చనిపోయిన వారు మృతులైన వారు మొదట లేస్తారు కాబట్టి ఎంత పడింది ఏంది ఎక్కడుంది ఫస్ట్ లేచడు దొవడు సమాధుల నుంచి చచ్చిపోయిన వాళ్ళు బయటికి లేస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభులో ఉండి నిద్రించిన వాళ్ళు మొదట లేస్తారు ఆయనేమో పాత నిబంధన కాలపు దేవుని బిడలందరినీ వెంట పెట్టుకుని తీసుకొస్తాడు ఈ క్షణము ముద్ర వాళ్ళందరినీ తిరిగి లేస్తారు ఆయన వచ్చేటైంకి రెండవ ఎపిసోడ్ అది మొదటిది ఏంది మన పిల్లలు వెంట వస్తాడు అంటే అబ్రహాము ఇసాకు యాకబులు ఆ కాలపు మనుషులందరు వాళ్ళని వెంట వస్తాడు ఎందుకంటే పర్లుగు రాజము ఇక్కడ స్థాపించబడబోతుంది ఇంకెక్కడో కాదు అందుకే యశగ్రంథం చివరి అధ్యయం మనం జరించాలి ఎప్పుడు చాలా ముఖ్యమైన వాక్యం మీకు చూపించి వాక్యం ముగించుకుంటే త్వరలో చూడండి ఫస్ట్ పాయింట్ మృతులైన వారిని వెంట మన పిల్లలను వెంట పెట్టుకుని రెండవది మృతులు మొదట లేస్తారు మూడవది చూడండి ఆ మీదట సజలమై నిలిచి ఉంటూ మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కోనిపోబడతాం దీన్ని ఎత్తమ సంఘం అంటున్నారు ఆయననేమో వర్షధారగా వస్తా అంటున్నాడు పాట కూడా వాడతాడు వర్షద వర్షధారగా రావయ్యా ఎండిపోయిన భూమిని నేనయ్యా అని వాడతారు కదా పాట నువ్వు ఎండిపోయిన భూమి నీకు తెలియకుండా నువ్వు వాడుతున్నావు కదా గొప్ప ఎండిపోయిన భూమి వాళ్ళకి తెలియదు అది వాళ్ళు అక్కడనే ఎందుకంటే ఈ సత్యాన్ని గ్రహించలే బాగా అర్థం ఇప్పుడు చూడండి ఇక్కడ క్రింద ఫుడ్ నోట్స్ ఉంది క్రింద ఇంగ్లీష్ బైబుల్ లో నాకు తెలియదు కానీ తెలుగులో అయితే ఇక్కడ ఉంది మూల భాషలో మేఘం మేఘంలో అందనుంది లేక మేఘంలో అందనుంది పాస్టర్ వాక్యం చెప్తుంటే మేఘంల మీద ఆయన వస్తాడు మేఘం మీద నిలబడతాడా ఫిజిక్స్ గా ఆలోచిస్తే కూడా మేఘం లేదు అది అది అది ఆవిరి మీద నిలబడతాడా ఇవి ఆత్మీయమైన చిహ్నాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మేఘము ఆయన మహిమకు సాదృశ్యం యశగ్రంథాలు చూస్తాము ప్రణగ్రంథాలు చూస్తాము మేఘము ఆయన మహిమకు సాదృశ్యం ఆయన మహిమలో ఆయన మహిమలో ఆయన తిరిగి వస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆకాశ మండలం అంటే ఎవరు మళ్ళా ఆయన బిడలే ఆకాశ వాసులు అంటే ఆయన బిడలే ఆయన బిడలిని వెంట పెట్టుకుని వస్తున్నాడు అన్నాడు కాని ఇక్కడ నుంచి ఎవడు ఎత్తబడతలేడు అక్కడ లేనేలేదు ఎత్తబడే కాన్సెప్ట్ ఫస్ట్ గ్రూపు పాత భక్తులు సెకండ్ గ్రూపు చనిపోయిన వారు మూడవ గ్రూపు మనం సజిల్గా ఉన్న మనం ఆయన వచ్చేట మనం బ్రతికి మనము అందరము ఆయన కలుసుకుంటాం ఎక్కడ కలుసుకుంటాం గాలిలోనా ఎక్కడ ఉందా గాలిలో కలిసేటట్టు ఎక్కడ లేదు గాలిలో ఆకాశ మండలం అన్నం కాబట్టి పైన అనుకుంటున్నాం ఆకాశ వాసులారా యోహోవాను సుతించడని పాట పాడినప్పుడు కూడా ఆ సత్యం అర్థం కాదు వాళ్ళకి ఆకాశవాసులు అంటే లక్ష మంది సాదృశ్యం వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో నివసిస్తున్నారు ఈ క్షణం మనం ఆయన సన్నిధిలో నివసిస్తున్నాం అంటే నువ్వు ఆకాశవాసివి లేదని ఇంకా లోకంలో ఉన్నానంటే నువ్వు భూనివాసివి ఆకాశవాసులకి భూనివాసులకు అదే తేడా కాబట్టి ఆకాశ మండలంలో మనం మనం కలుసుకుంటాం అంటే ఆయన బిడ్డలతోనే తిరిగి వస్తుండే కాబట్టి ఆయన ఎదుర్కొంటప్పుడు వాళ్ళతో పాటు కలుసుకుంటాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండీ ఎక్కడన్నా ఎత్తవడం సంబంధించిన వాక్యం ఉందడా ఒక్కటి చూపించండి యాప్చర్ కల్ట్ ఈ రీతిగా మోసగించి మత క్రైస్తవ జీవితం మోసంలో నడిపించింది కాబట్టి ఆయన అందుకే హుషయ గ్రంథంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి ముడవనాడు వీళ్ళందరూ అంటే అందరూ ఈ పునరుదానం పొందిన ఈ అధ్యాయం అంతా పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పునరుద్ధానానికి సంబంధించింది అంటే యుగ సమాప్తిలో గొప్ప జనం అంతా హతసాక్షులై ఆయన సన్నిధికి లేచేదానికి సంబంధించింది ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ రీతిగా చెప్పినవాడు పౌలే చెప్తుంది కదా ఈ వాక్యం అది కొరెంతులు రాష్ట్ర పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు చూడండి ఒకసారి ప్రశంధిక సంఘానికి ఒకలాగా చెప్పి కొరంతి సంఘానికి ఇంకోలాగా చెప్తాడా ఒకటే విషయం కాబట్టి ఎందుకు ఆ రీతిగా చూపిస్తుండూ మనకి ఇంకా తేటగా వాటిని అర్థం కావడానికి వరకు ప్రవ్వే ఆ రీతిగా వాటిని బయలుపరచండి చూడండి కొనతులు మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఉన్నది ఈ వాక్యం కొనతులు మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో యాభై వచనంలో మీరు రాసుకుంటే విచారణ జాగ్రత్త ఎందుకంటే మీకు రాప్చర్కల్ బోధక్లు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తారు ఒకరోజు ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు వారికి ఈ వాక్యాలు చూపించినప్పుడు వాడు నోరు మూసుకోవాలి అంతే ఎందుకు నోరు మూసుకోవాలంటే వాటి ద్వారా అనేకలు శ్రమకుండా పోతున్నారు నీ సేవ ద్వారా అనేకులు శ్రమల నుంచి బయటికి రాబోతున్నారు శ్రమలు తప్పించుకోబోతున్నారు ఏది కరెక్ట్ గా ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా నువ్వు బుద్దిమంతుని అయితే ఆపద నుంచి తప్పించుకోవాలని ఇందాక వాకించాం సామెతాం ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఇరవై ఆరవ వచనంలో నువ్వు తప్పించుకోవాలా వాళ్ళు తప్పించుకోవాలంటే నీ సేవలో ఈ వాక్యం నువ్వు చెప్పాలా వాళ్ళకి చెప్పపోతే వాళ్ళందరు ఇరికిపోతారు పక్షి పక్షి వాళ్ళే పిచ్చుకోవాలి బోయవాణి చేతిలో విషయం ప్రభు జ్ఞాపకం చేస్తాం చూడండి యాభై వచ్చి సహోదరులారా నేను చెప్పు ఏమనగా రక్త మాంసములు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు సరే మీరు ఒక వాక్యాన్ని తయారు తీసుకోవచ్చు ఎవడు పరలోకానికి పోతాడు ఎవడు పరలోక రాజ్యాల్లో పోడు ఎవడు పరలోకానికి పోతాడు ఎవడు నరకానికి పోతాడు అన్న విషయము స్ట్రైట్ ఆన్సర్ ఇక్కడ ఉంది ఏముంది రక్త పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు ఫ్లెష్ అండ్ బ్లడ్ కెనాట్ ఇన్హరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంత తేట ఉంది అక్కడ వాక్యం అంటే శారీరకంగా ఉన్నవాడు ఎవ్వడు పర్లవరాజంలో ప్రవేశించలేడు అన్న విషయం తేటగా చెప్తుంది ఇక్కడ అంటే లోకాతీతంగా జీవించేవాడు పాపపూరితంగా జీవించేవాడు ఫ్లెష్ అండ్ బిడ్ అంటే పాపం సంబంధించింది పాపంలో జీవించినవాడు ఎవడు కూడా పర్లవరాజ్యం ప్రవేశించలేడు స్వతంత్రించుకున్న క్షయత అక్షయతను స్వతంత్రించుకున్న క్షయత అంటే నశించిపోయేడు అక్షయత ఏంటంటే శాశ్వతంగా ఉండేది అంటే రోగ క్షయత అంటే రోగగురితమైంది పాపంతో కూడింది అక్షయత అంటే పరిశుద్ధమైంది మనమందరము సరే ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను ఇది తెస్లో రాష్ట్ర పత్రికలోని ఇందగా వాక్యము ఒకటే మీరు బాగా అర్థం చేసుకోండి పౌలు కొరంతి సంఘానికి ఒక రీతిగా చెప్పి తెస్లోని సంఘానికి ఇంకో రీతిగా చెప్పాడు చెప్తే అబద్ధం ఆయన అబద్దం చెప్పలేదని నేను చూపిస్తాను రుజుపరస్తా కాబట్టి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మీకు ఒక మర్మం నేను చెప్పాలా అంటున్నాడు ఏందది ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను మనం అందరము నిద్రించము మనం అందరము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర ఇది లాస్ట్ కాల్ కడబూర అంటే చివరి బూర అంటే చివరి బూర వరకు అందరు ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రాక్చర్కల్ బోధకులు ఏమిటంటే కడబూర అంటే ఏడవ బూర ఆరవ బూర అంటే ఆరవ బూరాకి ముందు ఎత్త పడతారు ఇంకొక బోద మూడవ బూరకి ఎత్త పడతారు ఇంకొక బోర రెండో రెండో బూరకే ఎత్త పడతారు ఒక్కొక్కటి పిచ్చి పిచ్చిగా ఓడి మార్గం వాడు ఎన్నుకున్నాడు ఆ బూరా ఊదినప్పుడు ఎత్త పడతారని వాక్యం అట్లాంటి వాక్యం లేదు కానీ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు వింటున్నారు వాళ్ళు నమ్ముతున్నారు అబద్దాన్ని ఆశ్రయించినారు కాబట్టి వాళ్ళందరూ శాపగ్రస్తులే కాబట్టి వాళ్ళందరూ మరణించాల్సిందే శ్రమకాలంలో అప సాక్షులు అయితే వాళ్ళ జీవితాలు ప్రభువు సమర్పించుకుంటున్నారు రండి మన తండ్రి యొక్కకు మర్లుదం హుషే గ్రంథ్ హుషాల చూసిన వాక్యం దానికి సంబంధించింది శ్రమల గుండా పోతూ వాళ్ళ అప్పుడు వాళ్ళ ప్రభు తట్టు తిరుగుతున్నారు అప్పుడు వాళ్ళ ప్రభుకి మన ప్రభుకి వాళ్ళ జీవితాలు సమర్పించుకుంటున్నారు కేవలం నువ్వు చెప్పే వాక్యం బట్టి కాబట్టి మీకు విస్తరమైన సేవ ఉంది మీరు ఎట్లా చేస్తారో మీకే తెలుసు కదా బ్ర ఇక్కడ ఉంటే సరిపోదు మీరు ఇక్కడ నుంచి విస్తరించాల్సిందే మీరు అనేక ప్రాంతాల్లో పోయి వీటిని ప్రకటించాలి ఎందుకంటే శ్రమల గుండా పోబోతున్నారు ఈ మర్మం ఒక్కటి మీరు తెలుసుకోండి ఇదిగో మీకు ఒక మర్మం తెలుసున్నాను మనం అందరము నిద్రించము గాని నిమిషంలో ఒక్క రేపపాటున కడబూర మోగగానే మనం అందరము మార్పు పొందుదము చివరి అవకాశం కడబూర అంటే లాస్ట్ వార్నింగ్ ఈ లాస్ట్ వార్నింగ్ తర్వాత నువ్వు స్వీకరిస్తే నువ్వు మార్పు పొందుతావు లాస్ట్ వార్నింగ్ తర్వాత నువ్వు మారవు నువ్వు గుంపులలో విభజింపబడతావు అంతే సర్పంలో లాగానే ఉంటే తేలు తెరలాగానే పోతే గొప్ప జనం కానీ వాళ్ళకి తెలియకుండా ఆ గుంపులలో వాళ్ళు స్థిరపడిపోయినారు మనం తెలిసి ఆ మూడు గుంపులకి బయటకు వచ్చినాం అందుకే లక్ష నలభై నాలుగు గుంపులలో మనం ఉంటున్నాం ఎందుకంటే వీరి అని వీరి నోట్లో ఏ అబద్ధం లేదని ప్రభు సాక్ష్యమిస్తున్న మన గురించి నీ నోట్లో అబద్ధం ఉండదు అందుకే నువ్వు ప్రయాసపడాలా ప్రభా నా నోట్ల అబద్దం లేకుండా సహాయపడ ప్రభావా నా మీద ఏ నింద లేకుండా సహాయపడ ప్రభావానికి నేను అవకాశం ఇవ్వద్దు నా మీద నింద మోపడానికి నేను అబద్ద బోధకునైతే వాడు నా మీద నిందమూపుతాడు దివరాతలు దీ సన్నిధిలో కావుడు నాకు అటువంటి అవకాశం వద్దు ప్రభు నేను అబద్ధ బోధ ప్రకటించు అయినా అది నా నుంచి దూరపరచు ప్రవ్వా అనే ప్రార్థన నీకు చాలా అవసరం ఈ రోజు నుంచి ఈ రోజునే కాదు మీరు ఇంత మునుగోలు చేస్తున్నారు కానీ ఇక మీదట మరి విశేషంగా ప్రవ్వ మనుషులను ఆకర్షించుకునే బోధ నాకు అవసరం లేదు మనుషులు నేను ఆశ్రయించను అది శాపంతో కూడింది అని ఇందాక చూసిన వాక్యం నేను నీ మీద ఆధారపడాలా నీ వాక్యాన్ని ఆశ్రయించాలా ఆ రీతిగా గొప్ప ప్రార్థన చేస్తారు శ్రమలా గుండా మనం మట్టుకు ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాం ఏందా మర్మం చూడండి కడబూరం రోగితే మనం ఎతమడం నేను ఇక్కడ ఒక పాస్టర్ని పిలిపిస్తే ఆయన చెడగొట్టిండి బోధ కడబ్బూరం రోగంగానే మీరు అందరు ఎత్తబడతారు అని చెప్పిండు వాక్యం అక్కడ ఒక సిస్టర్కి వచ్చాను ఎత్తబడరు మార్పు పొందుతారు అని ఆమె కరెక్షన్ చేస్తుంది పాస్టర్ మీరు కూడా అట్లనే కరెక్షన్ చేయాలా సిగ్గుపడదు భయపడద్దు అటువంటి సిస్టర్ చాలా తక్కువ కనిపిస్తారు సేవలో అర్థమవుతుందా కడబ్బూరం రోగంగానే మీరు అందరు ఎత్తబడతారు స్టార్ట్ చేసిండే వాక్యం ఆమె టక్కున లేదు అట్లా లేదు వాక్యం కడబూరం రోగంగానే మీరు మార్పు పొందుతారు ఇక్కడ అంటే మీరు సత్యాన్ని స్వీకరిస్తారు మీరు మార్పు పొందడం అంటే అబద్ద బోధ నుంచి సత్యానికి మరలుతారు మీరు తండ్రి వద్దకు మరుదం రండి అని ఇంత చెప్పినట్లు కడబూర అంటే చివరి బూర ఊదినప్పుడు మీరు మార్పు చెందుతారు చివరి బూరలో మనం అందరం పాల్పొందుతున్నాం అరణ్యంలో మనం ఒక కేక అంతే ఒక శబ్దం మనం మనము ఈ శబ్దం వేస్తున్నాం చివరి శబ్దం ఇది మనల్ని అరీతిగా వాడుకుంటుండే ఆయన హస్తలలో మనల్ని ఒక బూర లాగా వాడుకుంటుండు మనము ధైర్యంగా ఊదాలా శక్తిని మించి ఊదల దాన్ని ఊదలంటే ఎంత గాలి అవసరం ఈ లంగ్స్ లో కాబట్టి ను ఈ యొక్క వాక్యాన్ని చాలా ధైర్యంగా కఠినంగా చెప్పాల మనుషులకు ప్రేమతోనే చెప్తావు కానీ కాంప్రమైజ్ కాకుండా చెప్తావు కడబూరం రోగినప్పుడు మీరు ఎత్తబడరు కడబూరం రోగినప్పుడు మీరు మార్పు చెందుతారు కడబూర అంటే చివరి ఆజ్ఞ చివరి వార్నింగ్ యుద్ధానికి ముందు బూరలు ఊదుతారు కాబట్టి ఇది మహాసా మహాసంగ్రామం ఇది భయంకరమైన యుద్ధం వరల్డ్ వార్ త్రీ ఆయన వచ్చే వరల్డ్ వార్ త్రీ యుద్ధం సైతాన్ని బోనియాడు వాడిని అడ్డగిస్తూ ఉంటాడు ప్రభుని స్వీకరిస్తుండడు నువ్వు అక్కడ పోలేవు ఇక్కడ వాడిని కాంప్రమైజ్ కాలేవు శ్రమల గుండీ అత సాక్షులు అది భయంకరమైన యుద్ధం చూడండి బూర మోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు ఎవరు లేస్తారు ఫస్ట్ అంత తేటగా ఉంది ఇక్కడ మృతులు అక్షయలుగా లేపబడతారు మనము మార్పు పొందుతాం మనమేమి ఎత్తవడం మనం ఎత్త పడతాం అక్కడ అసలు లేదు వాక్యం ర్యాక్చర్ కల్ట్ మనల్ని మోసగించింది సంవత్సరం కాబట్టి ప్రపంచమంతటా ఈ కల్ట్ నుంచి మనం విడుదల పొందాలా మనం విడుదల పొందినం అనేకలనే దాంట్లో నుంచి విడుదల అదే అసలైన ఉపాసం మీరు ఫార్టీ డేస్ ఉపాసం ఉన్నారు వేస్ట్ అది గుడ్ ఫ్రైడేజ్ ఉపాసం ఉంటారు అది మరీ వేస్ట్ అర్థం క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసిన ఇన్నది అంటే అది పునరుద్ధనానికి సంబంధించిన వాక్యం అనే విషయం జ్ఞాపకం చేస్తుంటుంది మనకి ఇక్కడ అంటే అందరూ పునరుద్ధనం పొందుతారు ఎందుకంటే మన ప్రభు పొందిండు ఆయన మరణించి సమాధి చేయబడి మూడనాడు పునరుద్ధరం పొందిండు ఈస్టర్ అంటారు అందుకే క్రిస్టియన్స్ కానీ ఈస్టర్ అనే పదానికి ఇంగ్లీష్ అర్థం ఉందా ఎవరన్నా అడగండేవానన్నా ఈస్టర్ అనే పదం ఎట్లా పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు అంటే ఎవరు చెప్పాడు ఈస్ట్ స్టర్ అంటే ఈస్ట్ స్టార్ ఈస్టర్ ఈస్ట్ స్టార్ నుంచి వచ్చింది అటు చెప్తే చాలా కష్టం వినాలి ఈస్ట్ స్టార్ అంటే ఇస్తార్ ఇస్తారు దేవత పండగ వాళ్ళు ఇస్తారు దేవతకి వాళ్ళు తూర్పున మీకు ఎన్నిసార్లు చెప్పే నిర్ణయ గ్రంథాన్ని ఈ వాక్యం జ్ఞాపకముందుకు ఇస్ పెద్దలు తూర్పున సూర్యునికి నమస్కారం చేసి తెల్లవారి పూజించారు సన్ రైజ్ సర్వీస్ అంటారు దాన్ని ఈ రోజు చెప్పాలంటే లేదు బ్రదర్ సన్ రైజ్ సర్వీస్ ఆయన తెల్లవారు లేచింది కదా మాకు తెల్లని మరి అక్కడ పోయి చూసింది కదా సమాధి అందుకే సన్ రైజ్ సర్వీస్ పెట్టుకుంటున్నాం బ్రదర్ అంటే సన్ రైజ్ సర్వీస్ పెట్టుకుంటేనే ఆయన నిన్ను ఆకర్షిపబడతాడా వేరే సన్సెట్లో వర్షప్ చేస్తే ఆయన నిన్ను స్వీకరించడా మధ్యాహ్న పూట వర్షప్ చేస్తే స్వీకరించడా దాని వల్ల ఎన్నిసార్లు స్వీకరి ప్రార్థన చేసి ప్రభుత్వ సన్నిధిలో ఎన్నిసార్లు చెప్పండి మూడు సార్లా నాలుగు సార్లా ఏడు సార్లా ఏడు సార్లు చేసి ఉండేది దాని ఏళ్ళు మూడు సార్లు చేసినాడు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసిండేమో అంతే సరే మనం ఎన్నిసార్లు చేసుకుంటామో మనకే తెలియదు అంతేరా కనీసం మూడు సార్లు చేస్తాం మనం దివరాత్రులు మనం చేస్తూ ఉంటాం ప్రార్థన అది నేను చెప్తున్నా మనము అట్లా లెక్కబట్టం ప్రార్థన చేస్తనే ఉంటాం ప్రయాణం చేస్తున్నంత వరకు ప్రార్థన చేస్తూ ఉంటాము ఉద్దేశాలలో ప్రార్థన చేస్తూ ఉంటాం ఇంటికి వచ్చినా ప్రార్థన చేస్తాం నిద్ర రాకుంటే మేల్కుంటే పోయి ఒంటరిగా ఒక రూమ్ లో ఉండి ప్రార్థన చేస్తాము తెల్లవారి మెలుకొస్తే త్వరగలేసి ఇంకా ప్రార్థన చేస్తాం అది విధానం మన ప్రార్థన జీవితం అట్టు ఉంటుంది ప్రార్థన చాలా ప్రాధాన్యత మరీ విశేషంగా ఈ కాలంలో నీకెంత టైం దొరికితే అంత ప్రార్థనల సమయం గడుపు ఈ లోకంలో గడపకు వాడు నిన్ను బైబుల్ చదవనియ్యాడు ఎందుకంటే దేవునికి ఇవన్నీ బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు బయలుపరచి పడితే వాని నువ్వు విడుదల వాని టెస్ నుంచి విడుదల వాడు పొందనీయకుండా నీకు ఏదో ఒకటి పెడుతుంటాడు కష్టం దీని మీద మనసు రానికుండా పరిపార విధాలుగా మొనేటట్టు చేస్తూ ఉంటాడు నువ్వు కాదు తీర్మానిచ్చుకోవాలి ప్రభావా నేను వాక్యం పట్ల ఆసక్తి నాకు నేను నేను ఈ వాక్యం పట్ల ఎంతో ప్రేమ కలిగి జీవించాలా నేను వాక్యాన్ని ధ్యానించాలా నువ్వు నా మాట్లాడు ప్రభావా సైతానికి నేను అవకాశం ఇవ్వడానికి వెళ్లేదు వాడిని నేను అసహించుకోవాలా పాపంని అసహించుకోవాలా మీరు పరిశుద్ధులు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలా నేను పరిశుద్ధంగా ఉండాలంటే వాక్యం ధ్యానించాలి ఎందుకంటే వాక్యం తప్ప ఏది కూడా లేదు మార్గం నీ నడతను శుద్ధీకరించండి వాక్యమే కాబట్టి ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి నువ్వు శుద్ధీకరించబడాల ఆయనలాగా పరిశుద్ధంగా తయారు కావాలా అని వచ్చే టైం కంటే వాక్యం ఒకటి నేను పరిశుభపరచగల ఆ తీరవనంతో ఇంటికి వెళ్ళాలి కాబట్టి చూడండి ఈ మర్మమేంది ముందు మృతులు లేపబడతారు మనం మార్పు చెందుతాం అంతే ముందు మృతులు లేస్తారు మనము మార్పు చెందుతాం దాని తర్వాత క్షయత క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకున్న వలసి మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉండేది అంటే నశించిపోయే శరీరం ఇదంతా ఈ శరీరం నశించిపోతుంది శాశ్వతంగా ఉండేది మనకి దేవుడు అనిపిస్తుంది అంటే దేవదూతల స్వరూపాన్ని మనకు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఇది అంతా ప్రవచనకు సంబంధించింది ఈ మర్త్యమైన అమర్త్యము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నప్పుడు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఇది లాస్ట్ కి నెరవేరే వాక్యం ఇది గొప్ప జనం అందరూ హత సాక్షులై ఆయన సన్నిధికి వచ్చే వాక్యానికి సంబంధించింది యోహాను భక్తునికి ప్రణగ్రంధ కనిపించిన దర్శనం ఇంత గొప్ప జన ఎవరు వీళ్ళు అందరది దీనికి సంబంధించిన వాక్యం కాబట్టి నీకు ఆ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం కావాలి అక్కడ రాసుకోవాలి పాయింట్స్ చూడండి ఆ సాక్ష్యము అప్పుడు నెరవేరుతుంది విజయమందు మరణము మృంగి అని వ్రాయబడిన వాక్యము నెరవేరేది అప్పుడు లాస్ట్ కి ప్రపంచంలో ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని గొప్ప జనం అందరూ గంభీరంగా దేవుని సన్నిధిలో శుద్ధిస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన ఫస్ట్ మరణం జయించి గెలిచిన వాడు కాబట్టి మరణము జీవ మరణములు ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆయన కంట్రోల్లో ఉన్నాయి అంతే కాబట్టి మనం దేని విషయంలో భయపడము కాబట్టి మనం తీర్మానించుకున్నాం యుగ సమాప్తిలో ప్రపంచమంతటా భ్రష్టత్వం సంభవించాలా అందుకే ప్రవక్తలు అందరూ ఘోషిస్తున్నారు పాత నిబంధన కాలపు ప్రవక్తలు అందరూ అది మనకు హెచ్చరిస్తున్నారు గొప్ప జనం అందరూ భ్రష్టత్వంలో వాడి పెరవచ్చు కాబట్టి పునాదులు చెడిపోయిన విషయం మనం వరం అటుకునేవారం పునాదులు చెడిపోతే నీతి మంత్రులు ఏం చేస్తాడు పక్షి రాజు పక్షి ఎగిరిపోయినట్లు నేను ఎగిరిపోవాలన్నా పునాదులు చెడిపోయినాయి కాబట్టి పక్షి ఎగిరిపోయినట్టు నేను ఎగిరిపోవాలన్నా దావిదంటున్నాడు నిన్న వాద్యంలో పోయినవరం చూసిన అటుపోయిన వరం చూసినాం పక్షి ఎగిరిపోయినట్లు నేను ఎగిరిపోవాలన్నా పునాదులు చెడిపోతే నేను ఎగిరిపోను పునాదులు చెడిపోతే అవన్నీ రాళ్లు తీసుకొచ్చి కడతా పునాదులు సరి చేస్తా అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు ప్రవక్తలు అపోస్తలు ఇచ్చిన పునాది మీద నా జీవితాలు కట్టుకున్నాను కాబట్టి నాకు తెలుసు ప్రవక్తల పునాది ఏంది మన ప్రభువే పునాది ఆ మూలరా ఎవరు మన ప్రభువే మన ప్రభుకు సంబంధించిన బోధ ఇదంతా కాబట్టి నేను తిరిగి కట్టాల పునాది కూలిపోయిన పునాదుల నేను తిరిగి కట్టాలా అటు మనం త్వరగా మనము హగ్గాయ్ గ్రంథానికి వెళ్లిపోతున్నాం వచ్చే వారమా బహుశా వారమా కానీ మీగా గ్రంథం ముగింపు చివరిలో ఉన్నాం మనం సరే వచ్చేవారం మొక్కలు ముగించుకుంటే వచ్చేవారే మనం హగ్గాయి గ్రంథాన్ని ఆరంభించుకుందాం దేవుడి యొక్క వాక్యాన్ని దేవించు గాక ప్రార్థం పరిశుతుడేవా మీ కృపంలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం తీసుకుని ఈ వాక్యాలను అన్నిటి మీరు మాకు చూపించినారు ప్రవ్వ దాన్ని మీకు వందాలైనా ప్రభా ఈ లోకంలోని స్నేహితుని నమ్ముకునవద్దని మీరు హెచ్చరించినారు కాబట్టినైనా స్నేహితులు చెప్పిన వాక్యాన్ని నేను నమ్మను నీ రక్త సంబంధికులు చెప్పిన వాక్యాన్ని నమ్మొద్దు అని మీరు హెచ్చరించినారు నీ దగ్గర సంబంధి చెప్పిన వాక్యాన్ని కూడా మీరు నమ్మొద్దు అని మీరు హెచ్చరించినారు నరుడు శరీరీ శరీరంగా ఉన్నవాడు ప్రకటించే వాక్యాన్ని నమ్మిన నాడు శాపగ్రస్తులు అన్నారు మీరు కాబట్టి నేను మేము మిమ్మల్ని నమ్ముకున్నాం మీ మీదనే మా జీవితాన్ని కేంద్రీకరించుకున్నాం ప్రవ్వా ఈ దిన మేము తీర్మానించుకుంటున్నాం నన్ను నూతనంగా మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం ప్రవ్వా మేము ఏ మనిషిని ఆశ్రయించాం ఏ రాజును ఆశ్రయించాం యహోని ఆశ్రయించకంటే దుర్బల్యమైన జీవితం ఏది లేదు కాబట్టి మేము మనుషుని ఆశ్రయించాం ప్రవ్వా మేం రాజులను నమ్ముకోం ప్రవ్వా ఇదంతా మోసంతో కూడింది ఎందుకంటే ప్రపంచమంతటా మీరు చూపించిన భ్రష్టత్వము విస్తరించిందని లా ఎక్కడ కూడా నీ వాక్యం లేదు ప్రభా అంత మోసకరమైన బోధ అంత దగా కుల్లు కుట్ర మోసము లంచగొండితనము ఇతరుల నుంచి ఏదో ఆశించాలా అని న్యాయధిపతులు అధికారులు మీక గ్రంథంలో మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావా అవి మా కాలంలో నెరవేరుతున్నాయి ఈరోజు మేం మట్టుకు మిమ్మల్నే నమ్ముకున్నాం ప్రభావా మీరే మా నిరీక్షణ మీరే మేము దాగుకొని చోటునైనా మీరే మాతో మాట్లాడండి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి అటువంటి విధేయత కలిగి మేము జీవించే బిడ్డలుగా తయారు చేయండి ఇక్కడ మీరు ముట్టండి స్వస్థపరచండి సైతానికి సిగ్గు కలిగించి మీరు మహిం పొంది మీరు అగ్రవాసి పరచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె